ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మనోజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రార్థన చేయండి బ్రదర్ స్టార్టింగ్ ప్రార్థన చేయండి విశ్వప్రభ పరచున్న దేవ ఇజ్రాయల్ మహాదేవ పరశున్న దేవా గొప్పదేవ నా దివామి క్రిపనం జ్ఞాపకం చేసుకోండి నా దీవానికి శోతం వాక్యంతో మాట్లాడి యశ్వ్రభ వాక్యం ఉద్యమంలో భద్రపరిచండి నా దివాణి నీరు అక్కడ సమీపించింది ప్రతి జగల వాక్యం పోవాలా యశ్వ్రభ నా దీవాణి సోతం గొప్ప జన్ మారాలా సరస్వతం రావాలా రాణిబిడ్డలు నడిపించి ఆటగిదారులు కాల్చి నా దివా మీరు నడిపించి మీ ఆత్మకులు దయచేసి మీరే సాగించి ఇస్తున్నాం ప్రస్ ఒక పాట పాడతారా కరెక్ట్ ఆటలో ఉన్నారు పాడుతున్నారు పాడుతున్నారు పాడతారాన్యాయములు చరికి కోతలములు చరికి ఎత్త మయుధ విదీమాతమినీ ప్రమును సువాసి రి ప్రతి నా ప్రతిష్టమందు ప్రతివాదానము ప్రతి నా కేన ప్రతి స్థలమందు కాపాడుచొన్నా నీవు నిత్యమైన కృపాతో నను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయ చేయుడవు నిత్యమైన కృపాతో నను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయుడవు నీతి న్యాయములు జరిగించు నాయి సయ్య నిత్య జీవార్గమైన వినీశాసనములు నీతి న్యాయములు జరిగించు నాయసయ్యా పరిమళ వాసనగా నేనుటదు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు పరిమళ వాసనగా నేనుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు నీతి న్యాయములు జరిగించు నా ఈ నిత్య జీవార్గమైన విని శాసనములు నీతి న్యాయములు జరిగించు నా ఏ నిత్యశియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు నిత్యశియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నవు నీవు మహిమ గలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నన్ను నింపువాడవు మహిమ గలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నన్ను నింపువాడవు న్యాయములు జరిగించు నాయసయ్య నిత్య జీవాదమైన వినీసనములు వృద్ధి చేసి తిరి పరిశుద్ధ జనముగా ీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసి తెవి ప్రతివాది తంత్రములను నీ రాజ్యదండముతో నీతి న్యాయములు జరిపించున్నా ఏసయ్య నిత్య జీవార్గమైన వినీశాసనములు నీతి న్యాయములు జరిగించు నాయ విద్య జీవార్థమీ శాస్తూ ప్రైజ్ రాడ ప్రైజ్ రాడు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ రవి బ్రదర్ రాలేదు ఇంకా బ్రదర్ వస్తానన్నారు పర్షద్ధరావు బ్రదర్ ప్రేసు బ్రదర్ రైసులాడక్క బ్రదర్ కి ఫోన్ చేస్తారా బ్రదర్ మీరు చేయండి బ్రదర్ అప్పటి వరకు అన్నా ప్రేసు అన్నా హలో ప్రేసు అన్నా పాక పాడతారా సార్ జాయిన్ అవుతున్నారు టూ మినిట్స్ లో జాయిన్ అవుతున్నారు స్థుతి మహిమ చెల్లించెదము స్థుతికి పాత్ర కృపలను తలచి అర్పించదము రాజుల రాజునకు స్థుతి మహిమా చెల్లించెదము స్తికి పాత్రునకు కృపలను తలచి అర్పించదము రాజుల రాజునకు పాప చింతలు పారాదులే ప్రీతితో మము బ్రోచితివి పాప చింతలు పారాదులే ప్రీతితో మము రోచితివే ఖ్యాతి వీరుణ్ణి కృపతలచీ నీతిగా స్థుతి చేయుదము ఖ్యాతి వీరుణ్ణి కృపతలచీ నీతిగా స్థుతి చేయుదము స్థుతి మహిమా చెల్లించదము స్థుతికి పాత్రునకో కృపలను తలచి అర్పించెదము రాజుల రాజునకు స్థతి మహిమా చెల్లించెదము స్థుతికి పాత్రునకు కృపలను తలచి అర్పించెదము రాజుల రాజునకు కృంగిపోయిన ఆత్మలను లేవనె తితిథి విని కృపచే కృంగిపోయిన ఆత్మలను లేవనె తితివి నీ కృపచే నీదు జీవము మా కొసగే ఏసు నిం నీదు జీవము మా యేసు నిం నేస్తు స్తి మహిమా చెల్లించెదము స్తుకి పాత్ర నకో కృపలను తలచీ అర్పించదము రాజుల రాజునకో రాజుల రాజునకో రాజుల రాజునకో అదే ప్రైజ్ లాస్ట్ హలో థ్యాంక్ యూ అన్నా ప్రెసిడెంట్ అన్న అందరికీ ఓకే సిస్టర్ ప్రెసిడెంట్ సార్ చిన్నగా ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తారు ఓకే సార్ సిస్టర్ నా వాయిస్ వినిపిస్తుందాపిస్తుందా ఓకే సార్ ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తారు పరిశుద్ధులకు తండ్రి కృపా మైడా ఈ సూపు రవ్వ నీకు నినా నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవ మహాపరిశుద్ధులైన దేవ నికే స్థుతులు స్తోత్రమైన ఈ ఘర్షణ కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని అనుక్షణమైన మీ కృపల చేత మమ్మల్ని బలపరుస్తున్నంతా మీకు ఎంతో వందైనా అడుగడుగున ప్రవ్వ మీకు ఆదరణ మీ సమాధానం అయినా సమస్తాన్ని మీరు మాకు అనుగ్రహించి ఓ ప్రవ్వ మీరు మాకు సహాయకులుగా ఉన్నారు అయినా మాలో ఉండి ప్రవ్వ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న నడిపిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా అందు క్షణమైనా మీ కృపచేతని మీరు బ్రతికింపజేస్తున్నామైనా మీ కృప లేకపోతే ఒక క్షణం కూడా ప్రభావ మేము బ్రతకలేం ప్రభావం వస్తాయా నీకెంతో వర్ణాలు ప్రభావ ఇక సాయంకాల సమయమైనా మీ వాక్యం నేను ధ్యానించబోతున్నగా ప్రభావ మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి పరలోకపు జ్ఞానం అను గురించి వాళ్ళకి అనిష్టమైన వాక్యం మీద మీ సత్యాన్ని గ్రహించలాగానా మా ఆత్మీయ నేతలు నిప్పండి మీ వాక్య అనుసారంగా మేము మా హృదయాలు మీకు అంగీకారంగా ఉండేలా అని సహాయపడమని ప్రార్థిష్టం వాకింగ్ చేత మీరు మాతో బలపరచండి మాతో మాట్లాడండి ప్రభ మీకు ఆత్మ చేత నడిపించి సహాయపడమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థిష్టం తండ్రి ఆమె అపుస్తుల కార్య నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాము ఆ పుస్తకల కార్యము తొమ్మిదో అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మనం ధ్యానిస్తాము ఇక్కడ సౌలు పౌలు సవులుగా మారక ముందు ఇక ఈ అధ్యాయం మొత్తం మనకు తెలుసు ఆయన యహోవ ధర్మశాస్త్రము ధ్యానించిన వాడు భక్తుడు అని ఆ రీతిగా చెప్పుకుంటూ ధర్మశాస్త్రాన్ని సుందరంగా పరిశీలించిన ఒక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రంలో సంపూర్ణంగా నానబడ్డవాడు అంటే అంతగా భక్తిపరుడు అన్నట్టు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అయితే ఆయన యొక్క విధానం దేవుడు కాదు యహోవనే దేవుడు కాబట్టి ఈ నామను ప్రార్థించే వాళ్ళందరినీ చంపుకుంటూ పోతూ ఉంటాడు ఆయన ఇవన్నీ మనకు తెలుసు అయితే ఇక్కడ ఒక ఈ అధ్యాయం మొత్తం మనకి ఏం తెలియజేస్తుందంటే సవులు పౌలుకి ఎట్లా మారిండు ఒక ప్రార్థనా పరుడు ఒక జీవితాన్ని జీవితము ఎలాంటి గొప్ప దైవ జడిని బయటికి తీసుకొచ్చింది అనే అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం మొదటి వచ్చిన మనం చూస్తే సౌలు ఇంకనో ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయు హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజికని అద్దకు వెళ్ళి కాబట్టి ఈయన యొక్క విధానం ఏంటంటే శిష్యులను బెదిరించటము తర్వాత హత్య చేయటము అంటే ఇది ఒక అలవాటుగా అయిపోయింది దానికి ఎక్కడ వేసుకోవాలని నమ్ముకున్న శిష్యులు ఉంటే వాళ్ళని చంపాలా బెదిరించాలా ఆ రీతిగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన కాబట్టి ఈయన ఒక విధంగా చెప్పాలంటే ఆ భయంకరమైన కూరుడు లాగా క్రైస్తవుల్ని అలాంటి భయంకరమైన వ్యక్తి ఆ జీవితం ఎట్లా మారిపోయింది దానికి దానికి ఎలాంటి కారణం ఉంది కాబట్టి దేవుడు కూడా ఈ లోకంలో మనుషులు మనం చూసినప్పుడు ఎంతో భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు హత్యలు చేస్తారు ఇడు కఠినమైన వాడు నరహంతకుడు అని భయంకరమైన వ్యక్తుల్ని జైల్లో పెడతారు కాబట్టి వాళ్ళ వెనక ఏముందనేది మనకు తెలుసు కాబట్టి అత అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ అలాంటి జీవితంలో ఉన్నవాళ్ళు ఏ రీతిగా మార్పు చెందగలరు కేవలం ప్రార్థన ద్వారానే అని విషయము ఈ అధ్యాయం మొత్తం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి అయితే ఈయన ఈయన పని ఏంటంటే ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చంపుకుంటూ బాగా కాబట్టి అలాంటి వాళ్ళని ఎట్లా మార్చిందంటే దేవుడు కూడా ఒక సమయం వరకు దేవుడు చూస్తాడు దేవుడు అవకాశాలు ఇస్తాడు ఆయన ఆయన బిడ్డల్ని భయంకరంగా చంపుతూ ఉంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు చాలామంది అంటారు దేవుడు అసలు దేవుని కల్లోనే ఎంత భయంకరమైన గోరం జరుగుతూ ఉంటే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు అంటే అది ఆయన పని కాదు దేవుడు మనకు తెలుసు అది దేవుడు మనిషికి అధికారం ఇచ్చినాక ఆయన ఇన్వాల్వ్మెంట్ కాడైనా తన ఏం చేయలేడు మనిషి పర్మిషన్ లేకుండా ఎందుకంటే ఆయన సృష్టి మీద అధికారం ఇచ్చిన మనిషికి కానీ మనుషులు ఇంకా శారీరకంగా అది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఒక సమయము దేవుడు ఆయనకు నిర్ణయించాడు కాబట్టి ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది అనేది మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయన సమయంలో ఎంతోమందిని చంపిండు కానీ ఆయన పాపము పరిపక్కన చెందింది భయంకరమైన స్థితులకు వచ్చేసాను ఇంకా అక్కడ ఏమున్నారు కొంతమంది శిష్యులు ఉన్నారు రెండవ చూ చూస్తే ఈ మార్గమున పురుషులనైనా స్త్రీలనైనా కనుగొలని వారిని బంధించి ఇరుచులెమ్మి తీసుకొని వచ్చుటకు దమస్కులని సమాజ సమాజముల వారికి పత్రికలు ఇమ్మని తర్వాత ఆయన ఆయన విధానం ఏంటంటే వాళ్ళు బంధించి తీసుకొచ్చే అధికారం మాకు అని ఆయన దగ్గర పత్రికలు తీసుకొని ఆ దమస్కు పట్టణానికి బయలుదేరింది ఆయన అపోస్త సౌలుగా ఉన్నప్పుడు ఆయన బయలుదేరినప్పుడు ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా మనం వాకింది దానించాలా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే అతడు ప్రయాణం చేయచ్చు దమస్క్ దగ్గరకు వచ్చినప్పుడు కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంది ఏంటంటే అధికారం పొందుకున్నాడు హత్య చేసుకుంటూ వస్తున్నాడు కొంతమంది శిశులు మాత్రము ఆ దమస్కు పట్టణంలో తలదాచుకుని ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి బంధించేస్తే నేను ఏదో గొప్ప పని చేసినాను ఆయన ఆ రీతిగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు మతపరమైన మత్తు అలా ఉంటుంది ఏది సత్యం ఏది అబద్ధం అనే తెలియని స్థితులు ఉన్నారు ప్రజలు ఈరోజు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలియని స్థితిలో ఉన్నారు కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎట్ల మార్పు చెందుతరు అనేదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే తర్వాత ఆ దమస్క్ దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఇంకా ఎంటర్ కాలేదు ఆయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను అంటే దేవునికి వెలుగు ఆయన చుట్టూ కమ్మేసిందంట ఇంకా ఎంటర్ కాలేదు ఆ పట్టణానికి ఎంటర్ కావాలా కానీ ఆ ఎంటర్ కాకముందు ఏమైందంటే ఆయన ఎప్పుడైతే ఆ ఆ ప్రాంతానికి దగ్గరగా వచ్చిండో అకస్మాత్తుగా ఒక వెలుగు అనేది వచ్చింది ఆయనకి అప్పుడు దాకా ఆయన ఏం చేసిండు అది చూడలే కానీ అక్కడ మన గమనిచేస్తున్న విషయం ఏంటంటే అప్పుడు ఆయన కింద పడటము తర్వాత దేవుడు స్వరం వినటం సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసించి ఒక స్వరం వినిండు ఆయన అప్పుడు ప్రవ్వాన్ని వివ్వడం అతడు అడగగా నేను నేను నీవు హింసించుతున్న యేసును అని చెప్తున్నాడు అక్కడ అంటే దేవుని స్వరం వింటున్నాడు అక్కడ దేవుడు మాట్లాడుతూ తర్వాత లేచి పట్టణముకు వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను ఆ స్వరం మాత్రం విన్నాడు ఆ వెలుగుని చూసి కింద పడిపోయిండు తర్వాత నువ్వేం చేయాలో నువ్వు ఆ పట్టణంలోకి వెళ్ళు అక్కడ నేను ఏం చేయాలో నీకు చెప్పబడుతుందని అని చెప్పినప్పుడు అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిది గాని యవనిని చూడక మౌనులై యుండిరి కాబట్టి అక్కడ వాళ్ళకి స్వరం విన్నారు వాళ్ళు కానీ ఎవరు మాట్లాడినరో ఏట్లా జరిగిందనేది వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు సవులు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినను అతనికి ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించేది కాబట్టి పూర్తిగా చూపుపోయింది చూడండి దేవుని వెలుగు ఎప్పుడైతే మన మీదకి వాళ్ళ ఆయన కళ్ళు మొత్తం పోయి అంటే ఈ లోకపరమైన శారీరకమైన కళ్ళు పోయిన గుడ్డివాడైపోయింది చూడండి దేవుని వెలుగు అంత పవర్ఫుల్ అన్నట్టు దేవుని వెలుగు మంచి చూసిందంటే వాడు ఖచ్చితంగా గుడ్డివాడైపోవాల్సిందే అంటే ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకోవాలా ఈ లోక సమయమైన గుడ్డితనము వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాడు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ వెలుగు పడగానే వాడు గుడ్డివాడైపోతాడు అప్పుడు గుడ్డివాడైపోయినాక అప్పుడు దేవుని చూడగలంటే ఆ వెలుగు అంత ప్రభావితమైందన్నట్టు కాబట్టి అందుకే ప్రవ్వంటడు ఆ యోహన్ సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు నిజమైన వెలుగు అది లోకంలోనికి వచ్చి చూ ప్రతి మనుషుని వెలిగిస్తుందంట అంటే అబద్ధమైన వెలుగు కూడా కాబట్టి ఈ లోకంలో మనుషులు అబద్ధమైన దాని మీద ఆ రీతి వాళ్ళు పోతున్నారు నిజమైన వెలిగిపోయితే మనుషులకు తాగుతుందో అప్పుడు వాడు ఆ గుడితరం నుంచి వాడు బయటకు వస్తాడు ఆ వెలుగు అది అది ఎంతో ప్రకాశమైంది ఆ దేవుని యొక్క వెలుగు కాబట్టి ఈ లోకంలో మనుషులు ఏ వెలుగు ప్రకటిస్తున్నారు నిజమైన వెలుగును ప్రకటిస్తున్నారా లేకుంటే వేరొక వెలుగును ప్రకటిస్తున్నారా వేరొక ఏసును ప్రకటిస్తున్నారా వేరొక ఆత్మను ప్రకటిస్తున్నారా పొందుకుంటున్నారా కాబట్టి ఇది మనం మనుషులకు కనివిప్పు పౌలు అదే సత్యం అనుకున్నాడు అదే కరెక్ట్ అనుకున్నాడు ఆ రీతిగా జీవిస్తున్నాడు కానీ సౌలు నువ్వు చేసేది కరెక్ట్ అని అనుకుంటున్నావు ఇప్పుడు నీకు సత్యం బయలుపరచబడాలా కాబట్టి అసలైన సత్యమేంది యుహోవనే యేసు ప్రభు అనేది ఆయనకు బయలుపరచబడాలి అప్పటి వరకు చూడండి కాబట్టి అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన వెలుగు చూసిండో అప్పుడు ఆయన కనులు తెరవబడ్డాయి అంటే గుడ్డితనం పోయింది ఈ లోకపరమైన ఆ గుడితనము సంపూర్ణంగా అతన్ని నిర్మూలన చేసేసింది కాబట్టి ఆయన గుడ్డివాడైపోయాడు ఇప్పుడు ఆయన చూపు రావాలంటే ఆయన చూస్తే ఎవరిని చూడాలా ఏసు ప్రభునే చూడాలా కాబట్టి ఈ లోకంలో మనుషులు ఎవరిని చూస్తున్నారు నిజమైన దేవుడైన ఏసు ప్రభుని చూస్తున్నా మరొక ఏసుని చూస్తున్నారా ఏ కళ్ళతో చూస్తున్నారు వాళ్ళు ఏ ఎలాంటి కళ్ళతో వాళ్ళు దేవుని చూడగలుగుతున్నారు ఎలాంటి వెలుగును వాళ్ళు ప్రకటించగలుగుతున్నారు నిజమైన వెలుగు ప్రకటిస్తే మనుషులకు ఉన్న కూడా వాడు ఆ వెలుగులో కూడా వచ్చేస్తాడు ఆ మనిషిని వెలుగు వెలిగిస్తుంది ఆ వెలుగు ఎప్పుడైతే అక్కడ పడుతుందో అప్పుడు చీకటి శక్తులన్నీ పటాపంచలైపోతాయి కానీ వెలుగు ప్రకటి వాళ్ళు ప్రకటిస్తున్నా కానీ ఆ చీకటి శక్తులు ఎందుకు పోతలేవంటే అది నిజమైన వెలుగు కాదు ఎందుకు మనుషులు వెలిగింపబడతలేరు ఎందుకు సత్యని గ్రహించలేని స్థితులు ఉన్నారు అంటే నిజమైన వెలుగు మనుషులు కొంతమందినే అది ప్రకటిస్తున్నారు కానీ ఎక్కువ శాతం మంది అసలైన వెలుగును ప్రకటిస్తలేరు కాబట్టి ఎందుకు కార్యాలు జరుగుతలేవు ఎందుకు మనుషులు ఆ గుడితరం నుంచి బయటికి రాలేకపోతారు అసలు నిజమైన వెలుగు కాదు అది నిజమైన వెలుగు పడితే తేటగా కనిపిస్తుంది వాడి జీవితం తేటగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి గుడితల ఉన్న మతపరమైన మత్తులో ఉన్న వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా నిన్నటిదేనో ఒక ఒక ఆమెకి సువార్త చెప్తుంటే ఆమె చెప్తుంటే మాకు కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నారయ్యా చాలా మంది ఉన్నారు అంటే ఎవరు దేవుడు వాళ్ళు గొప్ప ఎవరు దేవుడు వాళ్ళు చూసుకుంటారు మీరు పోయే మీరు పోతారు మేం పోయే కాలకి మేము పోతాం కాదు కాదు తప్పది దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు ఒక్కడే ఆయనే ఏసుప్రభు ఒకనొక దినము నువ్వు నమ్ముకున్న దేవుడు దేవతని కనిపించకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది కాబట్టి నీకు గ్యారంటీ ఉందా ఒక ముస్లిం ముస్లిం సతని అని చెప్తుంటాడు కదా అది వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అది అలా ఇష్టం అంటారు కాబట్టి ఆయన నా బడి మాకు టికెట్లు బుక్ చేస్తున్నాడు హైదరాబాద్కి ఊర్లో నుంచి కాబట్టి ఆ రోజు సడన్ గా కలిసిండి ఈరోజు మధ్యాహ్నం కలిసిండు ఆయన కాబట్టి ఏసు ప్రభు గురించి మీరు నమ్ముతారు కదా నేను కూడా నమ్ముతా కాబట్టి మాది మాదే మీది మీదే అంటే పురాణంలో ఏం రాయబడింది నీకు తెలుసు నాకు అసలు తెలీదు కానీ వీళ్ళు ఏం చెప్తారు చూద్దామని చెప్తే అది అలా ఇష్టం అని చెప్పంటే అక్కడ కూడా నీకు గ్యారెంటీ లేదు కానీ ఏసు ప్రభు నమ్ముకుంటే నీకు గ్యారంటీ పరలోకం గ్యారంటీ ఆ రీతిగా కొంత సువార్త చెప్పటం కాబట్టి ఏ రీతిగా ఆయన వెలుగు మనుషులకు పోతే వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది ఒక ఆమె చెప్తుంది మీ క్రైస్తవులు అన్ని అబద్ధాలు ఆడతారు మీ వాళ్ళు ఎట్లా చేస్తారు అందరికి చెప్తూ ఉంటారు అని ఆమె వాళ్ళ కూరగాయలకు పోయిందంట ఆమె కూరగాయలు తీసుకుంటా ఉంటే అందరు తీసుకురంట అందరు చర్చిలకు పోతారంట కానీ కూరగాయల డబ్బులు ఎంతవరకు వాళ్ళకి ఇవ్వలేదంట కానీ మాకన్ని మేము నాకు కన్ను సరిగలేదు కానీ నాకు పేర్లు పెడతా ఉంటారు వాళ్ళ వాళ్ళు ఎట్లా మెట్టాన్ని ఎగతాలు ఉంటారు ఇది క్రైస్తవులు నన్ను అడుగుతుంది నాకు కొంచెం బాధ అనిపించింది నేను ఏం చెప్పాలా ఆ టైంకి నేను కూడా ఎస్ ప్రో గురించే చెప్తున్నా వాళ్ళు చర్చికి పోయేటోళ్లే కాబట్టి వాళ్ళకి ఎట్లా రియాక్ట్ ఎట్లా వాళ్ళకి జవాబు ఇవ్వాలంటే నీ కళ్ళతో చూసేది నువ్వు నిజమేనమ్మా కానీ బైబుల్ పట్టుకొని సేవ చేసేవాళ్ళు కాని వాళ్ళు చెప్పేటోళ్ళు విశ్వాసులు కానీ చర్చికి పోయేవాళ్ళు ఎవరైనా సరే నిజమైన క్రైస్తుడైతే నీతిగా జీవిస్తాడు కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చర్చికి పోయే పరలోకం పోరమ్మా అందరు విశ్వాసాలు కాదు పోతున్నారు చర్చకు కానీ జీవితాలు మార్పు లేదు అన్నట్టు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ఉన్నారయ్యా చెప్తారంటే ఆమె సాక్ష్యం ఆమె ఇస్తాం చెప్తుంది ఆమెకి ఆ సోడ తాగుతా ఉంటే మధ్యాహ్నం పూట చెప్తుందా ఏ రీతికైనా సరే ఆమె సువార్త చెప్పాలా అని చెప్పి కొంతవరకు ఆయన సువార్త చెప్పి ఆమె ఆమె ఆమెకి చెప్పిన విధానం ఈ రీతిగా ఉంటుంది అమ్మా అని కాబట్టి చూడండి ఈ ఈ సాక్ష్యాలు కనీసం నాలుగైదు దిక్కలు నేను చూసిన అప్పుడు నాకు అనిపించింది రవ్వ ఈ మీరీతిగా చెప్తుందంటే మరి నా సాక్ష్యం ఎట్టుంది అంటే మేము కూడా మమ్మల్ని హెచ్చరిస్తున్నాం అప్పుడు అంటే అడుగు మనకి ఇవన్నీ తగులుతూ ఉంటే అప్పుడు మనకి జీవితం మన జీవితం గుర్తుకు రావాలా కాబట్టి ఇవన్నీ ఈ లోకంలో ఉన్న విధానాలు అంటే అట్లా ఉందని చెప్తుంది దేవుడు అవి చూపిస్తున్నాడు అక్కడ ఏ ఊర్లో పరి అదే పరిస్థితి అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు నిజమైన వెలుగు ప్రకటిస్తున్నారా ఏ వెలుగు ప్రకటిస్తున్నాడు అసలు వెలుగే ప్రకటిస్తున్నారా క్రైస్తవ జీవితం ఎంత భయంకరంగా ఉందనేది అక్కడ దేవుడు అక్కడ చూపిస్తున్నాడు ఆ విధంగా అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో మనుషులు వాళ్ళు ఏ మతంలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కూడా దేవుని వెలుగుని చూడాలా అంటే దానికి ఎంతో సాధన ఎంతో విధానం అవసరం అన్నట్టు కాబట్టి ఈయన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన గుడితనంలో ఉన్నాడు మతపరమైన గుడితనం ఉన్నాడు ఈ రోజు కూడా మతంలో ఉన్నారు మనుషులు క్రైస్తవులు చెప్పుకుంటారు కానీ ఆచారాలు చేస్తూ ఉంటారు ఏదేదో రకరకాలు చేస్తూ ఉంటారు కానీ ఆచారాలు చేసే క్రైస్తవులం కాదు మనం సత్యం కొడుకు నిలబడే క్రైస్తవులాగా మనం ఉండాలి ఒకప్పుడు తెలియచేస్తేని తెలిసిన తర్వాత ఏం చేయాలా దాని నుంచి మనం బయటకు రావాలా చూడండి అంటే ఊర్లలో ఇవన్నీ ఆచారాలు చాలా భయంకరంగా ఉంటాయి అంటే ఇంకా వీళ్ళు చర్చికి పోతారు బాప్తి పొందుకున్నారు సేవ చేస్తారు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇంకా మూఢనమ్మకాలు ఇవన్నీ మత మతం అన్నట్టు అంటే నిజమైన వెలుగులో ఉన్నప్పుడు అట్లా ఉండరు అన్నట్టు కాబట్టి అందుకు మనుషులు ఇంకా చీకట్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు వెలుగు దగ్గరకు రారన్నట్టు ఎందుకు వెలుగు దగ్గరికి వస్తే వాళ్ళ చీకటికి కనిపిస్తాయి కాబట్టి అందుకు మనము వాళ్ళందరికీ దేవుని వెలుగుపోయితే ఆ మీద పడిందో ఆయన ఏం చేసిండో గుడ్డివాడైపోయింది అంటే దేవుని వెలుగు అంత పవర్ఫుల్ అన్నట్టు ఈ లోకం అంత గుడ్డితనం ఉంది యుగ దేవత గుడితనం కలుగు చేసింది ఎందుకు వాడి గుడితనం కాబట్టి చీకటి చీకటినే ప్రేమిస్తున్నారు మనుషులు అసలైన వెలుగు ఎప్పుడైతే వాళ్ళ మీద పడుతుందో తేటగా దేవుని చూడగలరు ఆ వెలుగును ఆయనే వేసు ఆ వెలుగు మనము ఈ లోకంలో మనం ప్రకటించాల ఎందుకంటే ఎక్కడ చూసినా కాని మతపరమైన గుడితనమే ఎక్కడ చూసినా సరే ఇంకా గుడితనంలోనే ఉన్నారు మనుషులు దేవుని వెలుగును చూసి చూస్తే వాళ్ళ జీవితం ఎట్లా మారిపోతుంది అనేది పౌరు దానికి నిదర్శనం కానీ ఆయన మాటానికి కారణం ఏంది ఆత్మీయ దశలో మనం పోతున్నప్పుడు ఏ రీతిగా మనకు సేవలో మన కొనసాగించుకోవాలనే విషయము ప్రభు చెప్తున్నక్కడ అయితే అతడు మూడు దినాలు ఉపాసం ఉన్నడైనా పుచ్చుకోలే పాటింగ్ ఉన్నడైనా ఏం తినబుద్ధిగాలి ఆయనకి మూడు దినాలు ఉపాసం పౌలు అయితే మూడు దినాలు ఆయన ప్రార్థనలను కూర్చున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏం తీసుకోకుండా ప్రార్థన చేస్తూనే ఉండాడు ఆయన అయితే దమస్కు పట్టణంలో అననియ అను ఒక శిష్యుడు కాబట్టి ఆ దమస్కు పట్టణములో ఒక శిష్యుడు ఉన్నాడు దీని గురించి ఎక్కడ బైబుల్లో ఆ ముగ్గురు అననియలు కనిపిస్తాయి మనకు బైబుల్ అంతట్లో కానీ ఇద్దరు ఒక అననీయ భార్యభర్తలు వాళ్ళు ధనయామోహంలో పడి దేవుడిని పరిశుద్ధాత్మని మోసగించండి సత్యాన్ని మోసగించండి భయంకరమైన మరణం పొందిను ఇంకొక అననీ ఉంటాడు పౌల్ని భయంకరంగా దూషిస్తాడు రాజు ముంగట ప్రధాన యాజకుడు ఒక అననే ఉంటాడు కానీ ప్రధాన యాజకుడు అనన్య ఎట్లున్నాడు భయంకరంగా పౌల్ని దూషిస్తాడు అక్కడ ఇంకొక అనన్య ఈయన మూడోవాడు ఈ అనన్య మటుకు ఎట్లున్నాడు అంటే ఆ దమస్కు పట్టణంలో ఉన్నాడు ఆయన ఈ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా కాబట్టి ఒక ప్రాంతంలో ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఉన్నావు హైదరాబాద్ లో ఉన్నావు లేక ఒక పట్టణంలో ఉన్నావు ఒక ప్రాంతంలో ఉన్నావు ని ఒక శిష్యుడు ఉన్నాడు అక్కడ ఒక శిష్యుడు అక్కడ ఉన్నాడు అయితే అతడు ఆ ప్రభు దర్శనమందు అననియ అని అతని పిలువగా అంటే దేవుడు దర్శన రీతిగా అతనితో మాట్లాడుతున్నాడు ఈ పౌలు సౌలుగా ఎందుకు పౌలు సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారిందంటే ఈయన అననియ పేరుకి అర్థం ఏంటంటే ప్రార్థన పరుడు అని అర్థం లేక విజ్ఞాపన చేసేవాడు అని అర్థం అలాంటి గొప్ప ప్రార్థన పరుడైన అననియ కాబట్టి ఈ అననియ ఆ శిష్యులు ఉన్నాడు కానీ ఈయన ఎప్పుడు కూడా శిష్యుల్లో సేవ చేసిన వాడు కాదు ఈయన కాబట్టి దేవుడు కూడా తన బిడలను కాపాడటానికి ఎవరో ఒకరిని ఆ ప్రాంతంలో పెడతాడు ఈరోజు దేవుడు మనల్ని ఒక ప్రాంతంలో పెట్టిందంటే అక్కడ ఎంతోమంది కాపాడబడాలని దుష్టులు ఆ ప్రాంతంలో రాకుండా నువ్వు ఆపాలని నీ ప్రార్థనలు అంత భయంకరమైన స్థితిలో ఉన్న ఆ ఆ సౌల్ని పౌలుగా మార్చగలిగిందంటే కేవలం అననీయ ప్రార్థన వల్లనే అంటే ఆయన ఎప్పుడు ప్రార్థన ఉండేటోడు తన ప్రార్థన జీవితం ద్వారా ఆ ఆ దమస్కు పట్టణం మొత్తానికి ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు అంటే అగ్ని ఆయన ప్రాకారం ఆ ఆ ప్రాంతం చుట్టూ ఉంది అంతగా ప్రార్థన చేసేవాడు కానీ దేవుడిని తెలుసు షిష్యులు వచ్చి అక్కడ కాబట్టి ఒక ఒక వ్యక్తి అక్కడ దేవుడు పెట్టిండు కాబట్టి ఆ ప్రాంతంలో ఆయన అడుగు పెట్టలేకపోయింది అడుగు పెట్టలేక ముందే ఆయన ప్రార్థన ఎఫెక్ట్ ఎట్లుందని తెలుసా ఒక గొప్ప దైవ జండుగా ఆయన మారిపోయింది అననీయ ప్రార్థన ఎఫెక్ట్ అట్ కాబట్టి మన ప్రార్థన జీవితం కూడా కాబట్టి అన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు మీరు ఆరు గంటలు చేయాలి ఏడు గంటలు చేయాలని నేనైతే అన్ని గంటలు చేయలే ప్రార్థన ఎప్పుడు కూడా ప్రయత్నిస్తున్నాను చేయటానికి ఎందుకంటే ఈ ప్రార్థన అనే అంశం ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది అంటే ప్రార్థనలో ఈ మధ్య కొంత ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు బయలుపరచండు అది చివరి మీతో నేను పంచుకుంటాను లాస్ట్లో వాక్యం అయిపోక ముందు అయితే ఈ బహు బహుప్రదన పరుడు ఈయన ప్రాంతంలో అడుగుపెట్టిన ఎవరైనా సరే ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా పర్లేదు డైరెక్ట్ ఈ ప్రాంతానికి ఆయన వచ్చాడంటే ఆయన ప్రార్థనకి ఆయన ఆయన తెలియకపోవచ్చిన ఎంతో మంది క్రైస్తలు తెలుకొని ఉంటుందా కానీ ఆయన ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు అంతగా ప్రార్థన చేస్తే చివరికి ఆయననే కూడా ఒక శిష్యుడే కాబట్టి మొత్తం ఆయన కూడా ఒక విశ్వాసే కాబట్టి దేవుని బిడ్డనే కాబట్టి కాబట్టి ఇంకా అయిపోయింది టైం దగ్గర పడిపోయిందానికి కాబట్టి చివరికి ఆయన ఏం చేసి దేవుడే దర్శనం ఇచ్చిండు చూడండి ఒక ప్రార్థన ఆ వీరుడు ఒక ప్రాంతంలో ఉంటే గొప్ప దైవజన్ తయారు దేవుని దర్శనం చూసి ఆ వ్యక్తి దేవుని వెలుగును చూసి ఒక గొప్ప సేవకుడుగా మారిండు తర్వాత పౌలుగా మారిడు ఆయన తర్వాత ఆయన పరిచర్య విధానము ఎలాంటి గొప్ప పరిచర్య చేసిండు ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకున్నప్పుడు నీ నా ప్రార్థన జీవితంలో కూడా గొప్ప గొప్ప దైవ జన్యలు రావాలా ఏ ప్రాంతం నుండి ఉన్నా కానీ ను ఆ ప్రాంతం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రాంతం దేవుని ప్రొటెక్షన్ చేసేయాలా ఏ దుష్ట శక్తులు కూడా అక్కడ పనిచేయడానికి వీల్లేదు ప్రతి ప్రాంతానికి ప్రతి పట్టణానికి ఒక దురాత్మ ఉంటుంది ఒక డీమన్ స్పిరిట్స్ ఉంటాయి కానీ ఆ ప్రాంతం ఉన్న ప్రాంతంలో ఆ దురాత్మ అక్కడ ఉండడానికి వీల్లేదు ఆ ప్రాంతం అంటే దేవుని అగ్ని ఉండాలా నీ ఒక్కడ ప్రార్థన వల్ల అగ్ని ఉండాలా ఆ ప్రాంతం అంతా అంటే ఒక కావలివాడుగా ఉంటే ఏ సైతన్ శక్తులు కూడా ఏ శక్తులు కూడా ఆ ప్రాంతం లో అడుగుబెట్టడానికి వీల్లేదు కానీ అనన్య ప్రార్థన ద్వారా ఆయనకు దర్శనం కలగటం దేవుడు అని దర్శించటం చూడండి ఒక ప్రార్థన జీవితము ఒక గొప్ప దైవ తీసుకొచ్చింది చూడండి ఒక గొప్ప దైవజండి వస్తే బైబుల్ అంతట్లో ఎక్కువ పత్రికలు రాసింది ఆయనే గొప్ప సేవ చేసిండు అపోసండ్ పౌలు కాబట్టి అలాంటి ప్రార్థన పౌరులాగా మనం ఉంటే మన సేవ జీవితంలో ఎంతమంది గొప్ప గొప్ప దైవజ్ఞులు మనం తీసుకొని రావాలా అంటే ఎంతగా ప్రయాసపడాలా మనం పిల్లలు ఉట్టిగన కంటర నవమాసాలు మోసి వాళ్ళని ఎంత భయంకరంగా ఆ నొప్పులకు బరయించి అప్పుడు శిశువుని జన్మిస్తే అప్పుడు తెలుస్తుంది కాబట్టి మనం ప్రస్తవించాలా యేసు ప్రభుని అనేక జీవితాలను మనం ప్రస్తావించాల పిల్లల మన కనాలా ఆత్మీయ దశలో పిల్లల కనాలా నీకంటూ ఒక విధానం ఉండాల కాబట్టి అనేకుల్ని పౌలు ఎన్ని సంఘాలు కట్టిండు ఆయన ఎన్నో సంఘాలు కట్టిండు కానీ ప్రతి ఒక్కరిని అక్కడ సేవకులు ఏర్పరచిండు ఎంతో మందిని రక్షణ నడిపించగలిగింది ఆయన తన అంతా కూడా కానీ ఎక్కడి నుంచి ఒక ప్రార్థన వీడు ఆయన ప్రార్థన వల్ల గొప్ప దైవజన్ రాగలిన కాబట్టి ఆ దేశాన్ని భూ తలకిందలు చేసిన వాళ్ళు అపస్తు కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన వీరులాగా మనం ఉండాలా అనే విషయము ప్రభు మనకి అది జ్ఞాపకం చేస్తున్నాడు అయితే అననీయ దర్శనంలో పిలుస్తున్నాడు దేవుణ్ణి అప్పుడు దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు అందు అతడు ఇదిగో నేను ఉన్నానూ అందుకు ప్రభు నీవు లేచి తిన్న అనబడిన వీధికి వెళ్ళి ఒక వీధి ఉంటుంది స్ట్రైట్ గా వెళ్ళు ఆ వీధి ఉంటది అక్కడ యోధ అను వాని ఇంట సౌలు అను వాని కొరకు విచారించి ఇదిగో అతడు ప్రార్థన చేస్తుండ అంటే ప్రార్థన చేస్తాడు ఆయన అంతకుముందు పౌలు ప్రార్థన చేసిన నాకు తెలియదు తెలియ ప్రార్థన చేయలేయన చూడండి ఆ దర్శనం ఎఫెక్ట్ ఎంత గంభీరంగా ఉందో చూడండి ఆయన ప్రార్థన చేస్తుండ అయితే అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచటం చూచి ఉన్నాడని చెప్పాను అంటే దేవుడు చెప్తుండడు అననీయకి నువ్వు పోయి అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు అతనికి కళ్ళు వస్తున్నట్టు దృష్టి వస్తున్నట్టు దర్శనంలో చూస్తుంది అక్కడ కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలా అక్కడ వెళ్ళి అతనికి ప్రార్థన చేయాలా అననీయ సేవా జీవితం ఎట్టు ఇక్కడ నుంచి ఎక్కడికి అనిపించడానికి ఆయన అననేయ సౌలు కొరికే దేవుడు ఆయన ఏర్పరిచింది ఆయన ప్రార్థన ద్వారా సౌలు రావాలా పౌలుగా మారాలా తర్వాత పరిశుధాత్మకు పొంది బాపీసం పొందాలా కళ్ళు రావాలా అవన్నీ రావడానికి అనని ఏర్పరచుకోండి అక్కడ ఆ దమస్కు పట్టణంలో ఆయనతో పాటు శిష్యులందరూ కాపాడదు లేకుంటే సౌలే ఆయన ఏం చేసేవాడు మొత్తాన్ని బంధించి తీసుకొని పోయేటోడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి అలాంటి అననియ అలాంటి ప్రార్థనా పరుడుగా మనం లేకపోతే సైతాండ్ వచ్చి ఈ లోకంలో నీ ఉన్న పట్టణంలోకి వచ్చి ఎంతో మందిని చెరకొని ఉంటాడు అది మనం అది ఆత్మీయ దశలో అర్థం చేసుకోవాలా కానీ అలా జరగకుండా ఉండాలంటే మనం ఒక అననీయలాగా తయారు కావాలా అనేక అననీయాలను మనం తయారు చేయాలా చూడండి మనకు తెలియకున్న ఎంతమంది దురాత్మల చేత పీడింపబడుతున్నారు మన ప్రాంతంలో మనకి తెలిసిన దాంట్లో కానీ మనం దాన్ని చూడలేకపోతున్నాం మనం ప్రార్థనలో ఉంటే దేవుడు చూపిస్తాడు ప్రవ్వా ఈ పట్టణంలోకి ఏం జరగబోతే ఈ పట్టణం ఏ స్థితిలో ఉందంటే ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు మనకి అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుని కంచా ఆ పట్టణం చుట్టూ రోగాలు మనం ఉన్న స్థలానికి రావడానికి వీలేదు ఏ దురాత్మలు మన ఉండే స్థలానికి రావడానికి వీలేదు ఈ అననిలాగా మనం ప్రార్థన చేస్తే ఈ అననిలాగా మనం ఉంటే ఎవరన్నా వచ్చినా గాని ఏ దయ్యాలు అక్కడ మన ప్రార్థన కంచె అనేకుల్ని విశ్వాసులుగా దేవుని సేవకులుగా మార్చగలరు ఏ సైతాన్ శక్తులు ఉండడు ఒకటి ఆయన సైతాన్ లాగా కానీ అంటే చెప్పొద్దు అంటే ఆయన ఎంత దుష్టత్వంతో నిందినడు అంటే తెలియక తెలియక ఆయన అట్లా అట్లా కానీ ఆయన మహాకృప గల గొప్ప దేవుడు కాబట్టి ఆయన కరుణ చూపించి అంత ఆయన అంటాడు ప్రతి దశలో ఆ ఘోర పాప అయిన నన్ను ఆ ప్రధాన పాపనైనా నన్ను ఆయన క్షమించు నేను కనికరింపబడతాను ప్రతిసారి ఆయన పత్రికలో ఆయన ఎంతగానో పశ్చాత్తాపడతా ఉంటాడు ఎంతమంది నేను చంపినాను ఎంతమంది నేను చిత్రహింసలు పెట్టండి ఆ బాధ వేదన చూస్తూ ఉంటాడు అందుకు అంతగా డీప్గా వెళ్ళిపోయి ఆయన సెలవు మనంలో అంతగా ఇన్వాల్వ్మెంట్ అయింది ఆయన నా ప్రభు పడిన నేను నా వంతుని పడతా తన శరీరాన్ని ఎంతగానో నల్లగొట్టుకుని అంత గొప్ప పరిచయం చేసింది ఆయన చూడండి అననీయ ప్రార్థన ఎఫెక్ట్ అనమాట అది కాబట్టి నేనా ప్రార్థన ఎఫెక్ట్ ఈరోజు ఎట్లా ఉంది అది మనం పరిశీలించుకోవాలి మనం అందరం ఉన్నారు మన పూపులు చాలా మంది ప్రార్థన పరులు కానీ మన ప్రార్థన మనకు ఏ రీతిగా మన ప్రార్థన జీవితాన్ని మనం హెచ్చించుకోవాలా ఇంకా ఎక్కువ సమయం ప్రార్థన ఉండటానికి మనం ప్రయాసపడాలా తర్వాత ఎందుకు ప్రయాసపడాలంటే ఈ లోకం మీదకి భయంకరమైన దురాత్మ సమూహము అవి ఆల్రెడీ వచ్చేసినాయి ఎప్పుడో కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా యుద్ధం చేయాలా నిలబడాలా యుద్ధం చేసి నిలబడాలా నీ నీ దేశాన్ని నీ ప్రాంతాన్ని నువ్వు కాపాడాలా అది నీ బాధ్యత ప్రతి దురాత్మ ఒక ఒక పట్టణానికి అది అర్పించబడితే మనం ఈ లోకంలో ఎందుకు దేవుడు ఎందుకు పెట్టిన మనం ఈ లోకంలో సైతాను శక్తులతో విజయం పొందటానికి ఆయన ఇచ్చిన అభిషేకము ఎంత పవర్ఫుల్ అభిషేకం అంటే నేను కళ్ళార చూసా మన గ్రూపులో మన అందరికీ ఎలాంటి అభిషేకం దేవుడు ఇచ్చిందంటే సైతాన్ శక్తులు కూడా గడగడ వణికిపోయినాయి భయంకరమైన అభిషేకం అది అది శక్తిగల అభిషేకం అది ఎప్పుడు నేను అన్న ఎప్పుడు చెప్తుంటే విన్నా కానీ నా కండారా నేను అది ఆ విధానం నేను చూసాను ఒక ప్రాంతంలో అంటే ఎంతగా దేవుడు మనల్ని అభిషేకించాడు కానీ ఆ అభిషేకాన్ని తగినట్టు మనం చేస్తలేం ఎందుకంటే మనం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కానీ దేవుడు కార్యాలు చేస్తున్న అక్కడ స్వస్థతలు జరుగుతుంది కార్య అద్భుతాలు జరుగుతుంది మనుషులు వాక్యానికి స్పందిస్తున్నారు ఎంతో మంది మాకు విడదల కలిగింది దేవుని దేవుని దర్శనాలు కూడా వచ్చింది కొంతమందికి ఆయన వచ్చి వాళ్ళ దర్శన రీతిగా మాట్లాడినట్టు కూడా చూసినాం ప్రార్థన ద్వారా కాబట్టి ఇవన్నీ కార్యాలు దేవుడు మన ద్వారా చేయటానికి ఆయన రడీగునడు ఆయన ఎదురు చూస్తున్నాడు మోసే ఎర్ర సముద్రం ఎదురు చూస్తుంది దేవుడు మోసే ద్వారా ఎర్ర సముద్రం పాయలు చేయాలని ఈ లోకమైన సంస్థలు ఎన్నో ఉన్నాయి అడ్డంకులు వాటి పాయల్ నువ్వు పాయలు చేసి దేవుని ప్రజల్ని కాణానికి నువ్వు నడిపించాలా పర్లోక రాజాన్ని నడిపించాలంటే ఒక లీడర్ లాగా ఉండాలా ఒక రాయబారి లాగా క్రీస్తు రాయబారి లాగా ఉండాలా ఒక గొప్ప నాయకుడిగాను ఉండి అనేకుల్ని మనము ప్రభుత్కకి నడిపించేవారి మనం ఉండాలా కానీ మన బలహీతలతోనే మన విధానాలతోనే మనము కొట్టుకొని పోతూ ఉన్నాం చూడండి ఆయన అంతగా ప్రయాసపడి చూడండి ఆయన ఎన్ని ఎంతమందిని ప్రభువుకు నడిపించగలి ప్రభులోకి ఇదంతా అననీయ ప్రార్థన ఎఫెక్ట్ అన్నట్టు కాబట్టి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం ఆయన ఇచ్చిన అభిషేకము ఎంత పవర్ఫుల్ అంటే అది మనుషుల్ని మనుషుల్ని కూడా కాల్చివేసే అభిషేకం అది రోగాలు కూడా పారిపోయే అభిషేకం అది అంత గొప్ప అభిషేకం దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో చిన్నగా మనం ఏదో చేసుకొని వెళ్ళిపోతా ఉన్నాం ఆచారబద్ధంగా ఇది రొటీన్ అనట్ కానీ మెకానికల్ పరిచర్య లాగా మనం ఉండొద్దు దేవుడు మన మినిస్ట్రీకి ఇచ్చిన పరిచర్య బహు గొప్పది నువ్వు అడుగు పెట్టమంటే సైతాన్ శక్తులు గడగడ వణికిపోవాల్సిందే అంత పవర్ఫుల్ అభిషేకం దేవుడిచ్చిండు అన్ననీయ ప్రార్థన ఎఫెక్ట్ ఆ రీతిగా ఉంది అన్నట్టు కాబట్టి మనం అట్లా ప్రార్థనలో ఉండి అనేకుల్ని మనం ప్రభులో నడిపించాలా అనే విషయము అక్కడ చెప్తూ ఇక్కడ మనం చూసినప్పుడు ఇతడు అందుకు అననీయ ప్రవ్వ ఈ మనుషుడు ఎరిశల్యంలో నీ పరిశుద్ధులకు ఎంతో క్యూర్ చేస్తున్నాడయ అతని గుచ్చి అనేకుల వల్ల కాబట్టి అననే తెలుసు కానీ అనన్యం చేసిండు ప్రార్థన చేసిండు చూడండి మనుషుల వల్ల కీడు వస్తుంది కానీ దేవుడు అనన్యతో మాట్లాడుతు చూడండి ఇలా సంభాషణ ఎట్లుంది అనన్యతో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ అనన్య జవాబిస్తున్నాడు అంటే నువ్వు నేను మాట్లాడుకున్నట్టుగా మాట్లాడతాను చూడండి ఇది ఇది మనకి చాలా అవసరం అన్నట్టు ప్రార్థనలో మనం దేవుడితో అట్లా ఆ స్థితికి మనం ఎదగల ఇంకా కానీ ప్రార్థనలో ఉన్న ఖచ్చితంగా ఎదుగుతారు కానీ ఇక్కడి నుంచి మనం మన ప్రార్థన జీవితం అంతా ఆ లెవెల్కి మనం పోయినప్పుడే మనం సి పర్వతం మీద ఉంటాం తర్వాత పరలోక రాజ్యంలోకి మనం పోతాం దేవుని దర్శనాలు ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం భాషల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉండి ఒక హెవెన్ ఇట్లా ఇట్లా ఓపెన్ అయినట్టు అనిపించింది ఏదో కనిపిస్తు కనిపించబోతుంది ఎవరో వచ్చి తలుపు తట్టింది పోయింది దర్శనం చూడండి ప్రార్థన ఉంటే ఎన్నో దేవుడు తీ చూపిస్తాడు కానీ ప్రార్థనకు కూడా సమయం అది మనకు అవసరం ఒక స్థలం పెట్టుకోవాలనేది దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడిన ఎన్నోసార్లు కాబట్టి అలాంటి ప్రార్థనలు ఉంటేనే ఈ లోకంలో ఏముందో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలా కాబట్టి దేవునితో సంభాషించాలా అనే విషయము ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఈరోజు మన సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు నే నా పరిచర్యలో మనం ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ప్రభుత్వం మనం సంభాషించాల ఆ రీతిగా ఎందుకంటే ఆయనను ఇంతకాలం మనం పరోక్షంగా చూసినాం ప్ర పరోక్షంగా కానీ ఇప్పుడు మనం ముఖాముఖిగా ప్రభుని చూడాలా ఆ స్థితికి మనం ఎదగాల డైరెక్ట్ గా స్వరం వినాలా దేవుని స్వరం విని ప్రభు ఇప్పుడు నేను బయలుదేరుతున్న ప్రభావని ఆయన దగ్గర పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ అట్లనే వెళ్ళిండ్రు ఈశ్వరులు కూడా కొంతమంది వెళ్ళిండ్రు అట్లనే ప్రార్థన చేస్తే ముందుకి కాబట్టి ఆయన స్వరము మనం డైరెక్ట్ గా మనం వినాలా అననీయ చూడండి ఈయనక్కడో ఈయన గురించి ఒక దగ్గరే ఉంటారు బైబుల్లో కానీ ఈయన ఒక మనిషితో మాట్లాడినట్టు సాధారణంగా మాట్లాడినట్టు దేవునితో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా కాబట్టి ఆయన చెప్తున్నాడు ఇక్కడ నుండి నీ నామని బట్టి ప్రార్థన చేయ వారు అందరినీ బంధించటకు అతడు ప్రధాన యాజకాల అధికారం పొంది అని ఉత్తరం ఇచ్చాను అందుకు ప్రభు నువ్వు వెళ్ళు నాకు తెలుసు అవన్నీ దేవుని అంటే ఆయన తెలుసు కానీ కానీ రిటర్న్ దేవునికి జవాబు ఇస్తాను అన్నట్టు మనం కూడా ఏం చేస్తామంటే ఆయనకు అన్నీ తెలుసు కానీ మనం ఏం చేస్తాము అది ఇట్లా ఇది అట్లా ప్రవ అని మనం ఇంకా చెప్తా ఉంటాం అయినా సరే తరే ఏమంటాడు సరే పర్లేదు నాకు ఆయన తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలా నువ్వు వెళ్ళి ఇప్పుడు నువ్వు వెళ్ళాలా ఎంతో సౌలులు ఈ లోకంలో మనుషులను పాడు చేస్తున్నారు సౌలులు ఈ లోకంలో ఆ చెరిపేస్తున్నారు ఎంతో ఈ లోకమైన మతపరమైన గుడ్డితనంలో ఉండి దేవుని తెలుసుకోకుండా ఈ లోకంలో పడి సైతన్న చేతులు వాడబడుతూ మనుషుల్ని చిత్రహింసలు పెడుతూ నశించిపోతున్నారు వాళ్ళందరూ మార్పు చెందాలంటే నువ్వు ఒక అననీలాగా తయారు కావాలా ఆ రీతిగా మనం ఉంటేనే మన సేవా జీవితంలో మనం అనేకుల్ని ప్రభు కొరకు మనం సంపాదించుకోగలం కాబట్టి దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ నువ్వు వెళ్ళు అన్నుల ఎదుట ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయిల్ల ఎదుటను నా నామము నిమిత్తం నా నామను భరించటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై చూడండి అట్లా ఏర్పరచుకుంటున్నట్టు ఒక సాధనం అంటే ఒక ఆయుధంలాగా దేవుడు తయారు చేసుకున్నాయి ఒక్క ప్రార్థన పరుడు వల్ల ఒక్క ప్రార్థన పరుడు కానీ అడుగు పెట్టలేకపోయింది ఆయన అడుగు పెట్టలేకపోయిన దర్శనమే వచ్చేసింది ఆయన ప్రార్థన చేస్తే మార్పు చెందిండు గొప్ప దైవ చూడండి ఒక పాత్రగా ఆయన వాడబైంది ఎన్ని సమలితను నా కొరకు అనుభవిస్తే నేను కాబట్టి అప్పుడు అనన్య ఏం చేసిండు వెళ్ళిండు పదిహేడు వచ్చిన అనన్య వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రవేణ యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను కాబట్టి ఎంతమంది ఆ ఉన్నారు వాళ్ళందరి దగ్గర నువ్వు వెళ్ళాలా వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటారు వాళ్ళ గుడితరం తెరవబడుతుంది మతపరమైన గుడ్డితనంలో ఉన్నారు మనుషులు ఈ లోకంలో ఆచారబద్ధమైన గుడ్డితనంలో ఉన్నారు ఏది సత్యం ఏది అబద్ధం అనేది తెలియని గుడ్డితనంలో ఉన్నారు మనుషులు నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళ గుడ్డితనం నుంచి వాళ్ళు విడుదల పొందుతారు నింపబడతారు అప్పుడు దృష్టి అప్పుడు చూస్తారు ఈ లోకంలో ఏం జరుగుతుంది అనేది గుడితనం ఉన్న వాడికి అంత బాగానే ఉంది అంత యథావిధి కానీ ఆత్మీయ నేత్రాలతో ఎప్పుడైతే చూస్తావో ఈ ప్రపంచం ఎంత భయంకరంగా తయారైందని కనిపిస్తుంది మనుషులు ఎంత భయంకరంగా జీవిస్తున్నారో ఎంత భయంకరంగా ఈ వ్యవస్థ జీవి ఉంటుందో ఆత్మీయ నేతలకు దేవుడు చూపిస్తూ అప్పుడు అప్పుడు తెలుసుకోండి ఆయన అంటే ఇంతకాలం నేను చేసినంత మోసం ఇంతకాలం నేను చేసినంత వ్యర్థమైంది వ్యర్థమైన దానికోసం ఇంతగా ప్రయాసపడ్డాను ఎంతమందిని చంపినానని అప్పుడు అని గ్రహించాడు ఎప్పుడు అనన్య ప్రార్థన వలన ను ఒక అననీయలాగా నేను ఒక అననీయలాగా ఉండాలా మనం వెళ్ళి ప్రార్థన చేస్తే అనేకులు దృష్టి పొంది అనేకులు దర్శనరీతిగా వాళ్ళకి దర్శనాలు పొందుకొని ప్రభుని తెలుసుకుంటారు దేవుడు వాళ్ళని దర్శిస్తాడు గొప్ప దైవజన్లు వస్తారు మన సేవలో మనందరి సేవలో అలాంటి పరిచర్య అలాంటి అభిషేకం అది అది మామూలు అభిషేకం కాదు చూడండి తర్వాత ఏం జరిగింది అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి అప్పుడు ఆ పొరలన్నీ పోయినాయి అప్పుడు గుడ్ వన్ ఏం తెలియకుండా అట్లనే ఉన్నాడు ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేసిండో అప్పుడు ఆ పొరలు మొత్తం రాలిపోయితే అప్పుడు లేసి బాప్తీసం పొందిన తర్వాత ఆహారం చూడండి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు బాప్తీసం పొందుకోడు దృష్టి పొందుకొని అప్పుడు ఈ లోకంలో చూస్తున్నాడు ఏముంది ఇంతకాలం నేను చూసిన లోకం ఎట్టుంది ఇప్పుడున్న లో ఇప్పుడున్న ఆత్మీయ నేతలు తెరవబడ్డాక ఇప్పుడు ఎట్లా ఉంది ఇది మనుషులకు మనం చెప్పాలా చూడండి ఆయన ప్రార్థనలో ఎంత ఎఫెక్ట్ ఉందో చూడండి ఎంత పవర్ఫుల్ ప్రార్థన శక్తి అందుకే మనం మినిస్ట్రీ లేనప్పుడు ప్రార్థనలు ఎక్కువ ఉండిపోవాలా సాధ్యమైతే ఉపాసాలు కూడా ప్రార్థనలో ఉండి మనసే పరిచయంలో పోతే విశేషమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దయ్యాలు మనుషులను విడిచిపెట్టిపోతూ ఉంటాయి అలాంటి ఈ చివరి కాలంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టినంటే ఈ ఆత్మీయ సత్యం మనం ఎందుకు ఏ రీతిగా మనం అర్థం చేసుకోండి నువ్వు ఒక అననీలాగా తయారు కావాలా అనేకులు ఈ లోకపరమైన మత్తులు ఉన్నారు వాళ్ళందరికీ నీ ప్రార్థన వల్ల వాళ్ళందరి దృష్టి పొంది ప్రభుని చూడాలా గొప్ప దైవ జన్యుగా తయారు అలాంటి అననీలాగా మనము ఆయన చేతులు ప్రభు చేతిలో మనం వాడబడాలనే విషయం ప్రభు చెప్తున్నాడు అయితే ఎలాంటి పరిచర్య ఆయన తర్వాత చేసింది పౌలు కాబట్టి ఆయనకి ఎలాంటి పరిస్థితి ఎదురైంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా సాధారణంగా ఏంటంటే ఆయన బాపిసం పొంది రక్షింపబడిన తర్వాత పరశుధాత్మ అభిషేకం పొందుకున్నాడు ఈ విషయం అర్థం చేసుకోవాలా పరిశుధాత్మ అభిషేకం గురించి ఎందుకు అక్కడ రాయబడింది పరిశుద్ధాత్మ అభిషేకం లేకుంటే లేకుండా నువ్వు చాలా కష్టం పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నుం వాక్యం పరిశుద్ధాత్ముడు వచ్చిన మీరు శక్తి ఉంటే పవర్ ఉంటుంది మీకు అక్కడ మూడు లేయర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి పరిశుద్ధాత్మ ఎలాంటి సాక్ష్యము దేవుడు మనకి ఇస్తున్నాడు ఏ రీతిగా నువ్వు ఇవ్వాలన్నప్పుడు కార్యము మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చడంలో అక్కడ రాయబడింది ఏంటంటే పరిశుద్ధ అయినను పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొంద ఫస్ట్ పాయింట్ ఏ పరిశుద్ధాత్ముడే శక్తి పరిశుద్ధాత్మ అభిషేకం మీదకి వచ్చినప్పుడు యోధయ సమరయ బూది గంతనాలకు మూడు విషయాలు ఉన్నాయి అక్కడ మన ఇన్నసారి వాక్యం ధ్యానించినాం పరిశుధాత్మ శక్తి ఉంది అంతవరకు మనం చూస్తాం సాక్షులుగా ఉన్నారని చెప్తారు కానీ ఎట్లా సాక్షులుగా ఉంటారు లేయర్స్ చెప్పండి అక్కడ ఫస్ట్ యోధ అంటే క్రైస్తవ సంఘంలో విశ్వాసుల మధ్య సాక్షిగా ఉండాలి ప్రభు కొరకు వాళ్ళని బలపరిచేలాగా వాళ్ళని సంపూర్ణంగా ప్రభులు నడిపించేలాగా ఉండాలి అదొక అదొక విధానం నెక్స్ట్ ఏంటంటే సమరయ అంటే అణుల ప్రాంతం కొన్ని ప్రాంతాల్లో నువ్వు తర్వాత బూది గంతులకి ప్రపంచమంతట అంటే ఒక దశ నుంచి ఒక దశ నుంచి ఒక దశ కంటే చివరి వరకు ఈ లోకాన్ని చుట్టి రావాలి నువ్వు మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు కదా సువార్త ప్రకటించమని అంటే మనం ఇంకా యూదలేనో ఉన్నాం క్రైస్తవుల మధ్యన పరిచయం చేస్తూ ఉన్నాం మనం ఈరోజు లేరా క్రైస్తవులు ఎంత అభిషేకం పొందుకొని ఎంత శక్తి పొందుకొని కృపావారాలు ఎన్ని గిఫ్ట్స్ దేవుడిచ్చి యూదేలో ఉన్నాం ఇంకా మనం ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంది ఇక్కడెక్కడే తిరుగుతా ఉంది ఇక్కడెక్కడే తిరుగుతా ఉన్నావు నువ్వు నాకు చెప్పుకోవాలా నేను నీకు చెప్పుకోవాలి మంచిదే అది అపోస్తుల కార్యంలో మనం చూసిన వాక్యం ఏంటంటే మొదటి అదే విందువచ్చంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైతే అననీయ వెళ్ళి పౌలుకి సౌలుగా ఉన్న ఆయనకి ప్రార్థన చేస్తాడు ఆయన దృష్టి వస్తే దానికి దృష్టి పొందిన తర్వాత ఆయన పరిశుధాత్మ పొందుకుంటాడు బాపీసం పొందుకున్న తర్వాత అప్పుడు ఆయన సేవ స్టార్ట్ చేసిండు అయితే పరుశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందిదరు అని ఉంది అపస్తుల కార్యం మొదటి అర్థం యూదోచంలో అప్పుడు ఏం చేస్తారంట ఎట్లా సాక్ష్యం ఉంటారంట యూదయ యూదయ సమరయ బూదిగంతుల వరకు కాబట్టి మనం ఇంకా యూదైలనే ఉన్నాం మనం దేవుని అభిషేకం పొందుకున్నాం కృపవరాలు పొందుకున్నాం అన్ని పొందుకున్నాం కానీ మనం ఇంకా యూదైలనే ఉన్నాం క్రైస్తవుల మధ్యలోనే సేవ చేస్తూ ఉన్నాం మంచిదే చేయాలా సంఘాన్ని బలపరచాలా విశ్వాసాలందరినీ బలపరచాలా కరెక్టే కానీ ఎంతకాలం అది సైతానుడు వాడు విద్యులభించి పనిచేస్తున్నాడు వాడు ప్రపంచం అంతట వాడు మనకంటే రెండు అడుగులు ముందే ఉన్నాడు వాడు గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదో అని తిరుగుతున్నాడు వాడు ఏసుప్రభు ఏం చెప్పిండు నశించిపోయిన దాన్ని వెతికి రక్షటకు మనిషి కుమారుడు వచ్చిన వెతికి రక్షించటకు అన్నాడు అక్కడ మన ప్రభు చెప్పిండు సైతాను వాడు గర్జించి సింహం వల్ల తిరుగుతూ వెతుకుతూ తిరుగుతుడు వాడు కూడా ప్రభు కూడా తిరిగిండు మనము వాడి వాడు మనము వాడి ముందు పోతేనే అక్కడున్న వాళ్ళందరినీ మనం స్వాధీన పరచుకోగలం వాడు ముందు కబ్జ చేసుకుంటే ఏమవుతుంది యుద్ధం చేయాలా ఒక బలవంతునికి ఇల్లు నువ్వు సామాగ్రిని దోచుకోవాలంటే నువ్వు ఎంత బలవంతుడిగా ఉండాలా సైతన్ వాడు బలవంతుడి లోకంలో నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే బలవంతుడిని వాక్యం చెప్తుంది సైతను వాడి రాజ్యాన్ని నువ్వు కూలగొట్టాలా వాడి బానిసత్వం నుంచి మనుషులను బయటికి తీసుకొని రావాలంటే వాడు బలవంతుడు ఒక బలవంతుడు ఇంకొక బలవంతుడిని కొలగొడితే గాని వాడి ఇల్లు సామాగ్రి దోచుకోవడానికి ఏ స్ప్రం చెప్తాడు కాబట్టి నీవు ఎలాంటి బలవంతుడిగా ఉన్నావు నీకు దేవుడు ఇచ్చిన బలం నీ బలం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా నువ్వు కొట్లాడిపోయినప్పుడు తెలుస్తుంది సైతాంతో యుద్ధానికి పోయినప్పుడు తెలుస్తుంది నీ బలమేందో వాడి బలమేందో తెలుస్తుంది ఒకసారి యుద్ధం చేసి చూడు సైతాంతో యుద్ధం చెయ్యి అప్పుడు నీకు నీ బలం వాడి బలం సరిపోతుందా నీకు బలం తక్కువైతే ఏం చేయాలి ఇంకా బలం పొందుకుంటావు కానీ విజయం నీదే కొట్లాడిపోతే తెలుస్తుంది యుద్ధానికి పోతే నువ్వెంత వీరుడువో తెలుస్తుంది కత్తి తీసుకొని ఇంట్లోనే పెట్టుకొని వరలో పెట్టుకొని నేను కూడా ఒక యుద్ధ వీరుడిని నేను కూడా ఒక సైనికుడిని నాకు కూడా యుద్ధం వచ్చి నాకు అన్ని వచ్చు అనుకుంటే ఏం లాభం లేదు అక్కడ యుద్ధానికి పోవాలి యుద్ధ నిలబడి యుద్ధం చేస్తే అప్పుడు సైతాన్ శక్తుల మీద విజయం పొందు అప్పుడు నీకు తెలుస్తుంది యుద్ధంలో ఏం చేస్తారు క్రాస్ చెక్ చేసుకుంటారు నేను ఎందుకు ఓడిపోయినాను ఇక్కడ ఇప్పుడు నేను ఎట్లా మళ్ళీ ఏ రీతిగా మళ్ళా నెక్స్ట్ లో ఎట్లా నేను వాడి మీద విజయం పొందనని కొన్ని లెక్కలు వేసుకుంటారు కదా యుద్ధం చేసేవాళ్ళు ఎట్లా పోతే ఎట్లా పోతే ఎట్లా ఏ రీతికి పోతే ఎట్లా జరుగుతుందని అన్ని వాళ్ళు పరిశీలన చేసుకుంటూ ఉంటారు ఎలక్షన్స్ ఓడిపోయినానికి ఎవరన్నా వాళ్ళు ఎన్కౌంటర్ పోస్ట్ మార్టర్ అంటారు అదే అది రాజకీయాలు మనకు తెలియదు వాళ్ళు ఏం చేసి తెలుసా ఎందుకు ఓడిపోయాను అనే ఫీడ్బ్యాక్ వెళ్ళి ఏం జరిగింది ఎందుకు ఓడిపోయిన కొన్ని ఏం కారణాలు అన్ని చూస్తారు నెక్స్ట్ టైం వాటి సరి చేసుకొని అప్పుడు విజయం పొందుతు అన్నట్టు అట్లనే అది అది లోక పరంగా కానీ ఆత్మీయ దశలో ఆ స్థితిలో మనం ఉన్నవంటే మనం ఎంత భయంకరమైన యుద్ధం చేయాల మనం కాబట్టి ఇది యుద్ధం చేసే కాలం అందుకే పౌలు అంటాడు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకునే వేళని తెలుసుకొని యుద్ధోపకరంలో ధరించుకోండి అంటాడు కాబట్టి తెలుసుకోవాలి ఇది ఏ కాలం ఇది పోయే కాలం ఇది మనుషులంతా నరకానికి పోతున్నారు ఎంతోమంది ఎంతోమంది నరకానికి పోతున్నారు ఎంతోమంది ప్రభుని తెలుసుకోకుండా ఈ లోకంలో సౌలులాగా జీవిస్తున్నారు కానీ వాళ్ళని పౌలులాగా మార్చాలంటే నువ్వు ఒక ఆననిలాగా తయారు కావాలా నువ్వు నిలబడ్డం అంటే ఏ దురాత్మ అక్కడ వీలేదు కానీ వాయు బలవంతులు వాడు ఇంకా బలంగా ఉంటాడు కానీ వాడితో కొట్లాడుతూనే ఉండాలా ఒక దయ్యం పోతే ఇంకొక దయ్యం వస్తూ ఉంటుంది దానికంటే బలం మన కొట్లాడుతూనే ఉండాలా ఎప్పుడంటే ఆయన తిరిగి వచ్చేంతవరకు మన ప్రభు తిరిగి వచ్చేంత వరకు ఒకవేళ మనం బతుకుంటే అప్పటి వరకు నీ పోరాటాన్ని కొనసాగించుకోవాలా నీ వాక్యాన్ని ముగిస్తున్నాను కాబట్టి ఎలాంటి పరిచర్య ఆయన చేసిండు అనేది రెండు వాక్యాలు చూపించి నీ వాక్యాన్ని ముగిస్తా ఈ పరిచర్య పొందిన యూదయ గురించి మనం చెప్తున్నాం కదా అపుస్తుల కార్యంలో కాబట్టి మనం ఇంకా యూదయలోనే ఉన్నాం ఇప్పుడు మనం ఏం చేయాలా సమరేక పోవాలా సమరలు అయిపోయాక తర్వాత బూదిగంతుల వరకు పోవాలా ప్రపంచమంతా చుట్టి రావాలా సువార్త మనం ఇంకా యూదలైనా ఉన్నాం ఇంకా ఈద నుంచి బయలుదేరండి ఈద నుంచి బయలుదేరితే సమరకు పోతాం సమరలు కూడా మనుషులు ఉన్నారు ఆత్మలు ఉన్నాయి ఈదులే కాదు ఇంకా సమరలు ఉన్నారు ఇంకా బూది కా ప్రపంచం రకరకాలమైన తెగలు ఉన్నాయి రకరకాలమైన తెగలు ఉన్నాయి దర్శనం అదే శతస్పరాజ జంతువులు ఒక ఒక దర్శనం ఆయనకి కదా అవన్నీ మనుషులు రకరకాల జాతులకు సాధు రకరకాలమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ సాధు కానీ పేతురికి అర్థం కాలి దేవుడు పక్షపాతి కాదు అయినా అందరికీ దేవుడు ఏసుక్రీస్తు అందరికీ దేవుడు అనే మాట నువ్వు చెప్పాలా ఏసు ప్రభు అందరికీ దేవుడమ్మా అని చెప్పాలా అది బూదిగంతలోకి వెళ్ళాలా మనం ఇంకా మన సమరంలో ఉంటే కాబట్టి ఎలాంటి పరిచర్య ఇచ్చిండు కాబట్టి అది ఒకసారి చూసి నేను వాక్యాన్ని ముగిస్తా రెండో కొరిందులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము కాబట్టి ఈ పరిచర్య అంటే ఎలాంటి పరిచర్ ఇచ్చినప్పుడు మూడో అధ్యాయంలో చూస్తే అది రాల రాలతో రాయబడిన పరిచర్ ఎంత మహిమగలదు ఉంటే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకెంత మహిమగా ఉంటుందని మూడో అధ్యాయం అంత పౌరులు చెప్తాడు కాబట్టి ఆయన మహిమ ఆ మోసే ఆ కొండ నుంచి కింద ఆయన ముఖం చూడలేకపోయినారు కాబట్టి ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకెంత ఎంతగా ఉంటుంది అని అక్కడ చెప్తున్నాడంటే అది ఎంత మహిమకరంగా ఉంటుంది అలాంటి పరిచర్ దేవుడు మనకి ఇచ్చింది ఆత్మ సంబంధమైన పరిచర్ అంటే అది మహిమ నుండి అధిక మహిమలోకి ప్రవేశించడం అన్నట్టు కాబట్టి ఆయన మహిమలోకి మనం ప్రవేశించాలా చూడండి ఇవన్నీ పౌలు తాలి సేవలో చూడండి ఆయన ఆయన చేసిన పరిచర్య తీస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అలాంటి పరిచర్ మనం చేయగలమా ఖచ్చితంగా మనం చేయగలం నువ్వు తీర్మానించుకొని ఆశ కలిగి కానీ ప్రయాసం కూడా ముఖ్యమే కదా ఆయన పస్తులు ఉన్నాడు ఏమేమి చేసిండు ఎంత భయంకరంగా ప్రతి క్షణము ప్రవ్వే ధ్యాసగా జీవించింది ఆయన ఈ లోకంలో లేడు ఆయన ఆయన ఎప్పుడు సియోదో పర్వతం మీద ఆయన ఆత్మలో జీవించటాడు జీవించేది నేను కాదు ఏసు ప్రవ్వే ఒకవేళ ఏసు ప్రభు నా స్థానంలో ఉంటాయని ఏం చెప్తాడు ఆ వ్యక్తికి సువార్త చెప్తాడు ఆమె కష్టాల్లో ఉంది బాధలో ఉంది ఆమెకు సువార్త చెప్తాడు ఏసు ప్రభు నా స్థానంలో ఉంటే ఏం చేస్తాడు మనుషులు సమాధాన అలాంటి స్థితిలో అతను వెళ్ళండి అయితే చూడండి కాబట్టి ఈ పరిచయం పొందినందున పరిణింపబడిన వారమై అధేరపడము అయితే కుయుక్తిగా నడుచుకునికయు దేవుని వాక్యం వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మేమే దేవుని సముఖమను మెప్పించుకొను అవమానకరమైన రహస్యకరమును విసర్జించి కాబట్టి కుయుక్తిగా నడుచుకోలేదు వంచనగా బోధించలేదు కాబట్టి మనం చెప్పే ప్రతి బోధ ఎట్లుండాలా సత్యమైన వాక్యంలాగా ఉండాలా అబద్ధ బోధలు ఈ లోకంలో బయలుదేరి ఆల్రెడీ ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే అన్ని అబద్ధ బోధలు భూతముల దయ్యాల బోధలు నీ దాంట్లో ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ముఖ్యంగా దేవుని మిడలలో కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ కానీ ఆ బోధను మొత్తం నువ్వు ఎంజాలా దాన్ని తారుమా చేసి సత్యాన్ని స్థాపించాల నిజమైన వెలుగు నువ్వు ప్రకటిస్తే వాళ్ళకున్న గుడ్డితనం పోయి అప్పుడు ప్రభుని చూస్తారు ఇది సత్యం అని అప్పుడు తెలుసుకుంటున్నట్టు చూడండి అట్లా చేయాలంటే చూడండి తర్వాత మా సువార్త మరుగు చేయబడిన ఎడల మూడవచ్చిన నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి కాబట్టి నీకు పరిచర్య నీ సువార్త అది మరుగు చేయబడద్దు దాన్ని దీపాన్ని తీసుకొచ్చి ఏం చేయాలా దీపస్తంభం మీద పెట్టాలా తీసుకు ఏం చేస్తారు మనుషులు బుట్టగా పేస్తున్నారు అంటే కప్పేస్తున్నారు అన్నట్టు కొంచెం కింద పెడితే వెలుగు వస్తుందా వెలుగు రాదు అది కాబట్టి దీపస్తంభము స్తంభ దీపస్తంభం మధ్యలో పెడితే అది ఇల్లంతా వెలిగిస్తుంది ఆత్మీయ నువ్వు నిలబడ్డం అంటే నీ మొత్తం వెలగాల అనేకులకు దేవుని నిజమైన వెలుగు మనుషుల్లోకి వెళ్ళినప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి దేవుని వెలుగు వచ్చిపోయితే తాగుతుందో మార్పులు జరుగుతూ ఉంటాయి దేవుని అబద్ధమైన వెలుగు కూడా ఉంది అని చెప్తా నాకు నిజమైన వెలుగు ఉండేనంటే అబద్ధమైనది కూడా ఉంది అది నిజమైన వెలుగు మనుషులు వెలిగిస్తుంది కాబట్టి ఈరోజు అట్లా చెప్తే కొద్ది కష్టం ఉంటుంది ఏ వెలుగు ప్రకటిస్తున్నారో మనకి దేవునికి తెలియాల కానీ నువ్వే వెలుగు ప్రకటిస్తాం నేనే వెలుగు ప్రకటిస్తాను అనేది మనం తెలుసుకోవాలి ఆ విషయం తెలుసుకోవాలి మా సువార్త అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి నా సువార్త అని అనుకోవాలని మరుగు చేయబడిన ఎడల నచించు వారి విషయంలోనే మరుగు చేయబడుతుంది నువ్వు సువార్త చెప్తేనే నశించుకోవడం రక్షణ పొందుతాడు సువార్త చెప్పకపోతే వాళ్ళు అట్లనే పోతారు ను నువ్వు పరిచయ దేవుడు ఇచ్చినా కూడా దానివల్ల లాభం లేదన్నట్టు కాబట్టి దేవుని స్వరిగిపోయిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేతను గుడ్డితనము కలుగు చేశను కాబట్టి ఈ లోకమంతా గుడ్డితనంలో ఉంది దేవుని చూడనీయకుండా అది గుడితరం చేసింది వాళ్ళ కనులను తెరవాలి గుడ్డి వారి కనులు తెరుస్తకును బంధింపబడిన వారు విడిపించటకు ఆయన నన్ను పంపినాడు దేవుడిని ఎందుకు పంపించిన లోకంలో ఎందుకు మనం దేవుడు అభిషేకించండు అభిషేకం ఇచ్చండు దేవుడిని శక్తి ఇచ్చండు అలాంటి వాళ్ళని మనల్ని ప్రభులోకి నడిపించాలని నాకు ఇంత గొప్ప అభిషేకం ఇచ్చేదని గర్వించేది కాదు కదా ఎందుకు దానిచ్చిండంటే ఆయన మహిమ కొరకు ఒక పాత్ర మనం అంతే ఒక సాధనం అంతే మహిమ ప్రభుకి ఆయన నామాన్ని ఉన్నత స్థితికి లేవనెత్తాల చూడండి కాబట్టి ఎప్పుడు వస్తుంది సువార్త వలనే వస్తది సువార్త వలనే మనుషులు రక్షణ సువార్త వలనే వాళ్ళు పాపం నుంచి విడుదల కాబట్టి మనము ఏదై నుంచి మనం త్వరగా బయటకు రావాలా మనం పోల్సిన స్థలాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రాంతాల్లో దేవుని సువార్త లేదు దేవుని ఎలగని ప్రజలు సువార్త ప్రకటించవలసిన గ్రామాలు ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఆ ప్రాంతాలకి ఇది ఎవరు వయసు వార్త చెప్పాలా కాబట్టి అంధకారంలో నుండి వెలుగు కాళ్ళు ప్రకాశించనుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుచ్చిన జ్ఞానము క్రీస్తు యేసు క్రీస్తు నందు వెల్లడ ప్రశ్నకు మా హృదయంలో ప్రకాశి ప్రకాశించను ఏసు ప్రభు ద్వారా నీ హృదయంలో ప్రకాశించు ఆయన ఆ మహిమను ఆ మర్మము ఆ జ్ఞానము ప్రకాశించాలా మనం పోయి వెలగాల చీకటి గల చోట్ల వెలగాల ఎక్కడ చీకటి ఉందో నువ్వు అక్కడ వెలుగుని తీసుకొని రావాలా ఈ లోకం అంతా చీకటే పాలని ఇక్కడ చీకటి ఉండాలి చెప్పడానికి వీల్లేదు ప్రపంచం చీకటే ఉంది కాబట్టి ఆ చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోకి రావాలంటే నువ్వు చీకట్లోకి పోవాలా చీకటి స్థలానికి పోవాలా నువ్వు మనం అందరం పోవాలా అది చీకటి నేను నువ్వు వెలుగు నువ్వు ఆ సంగతి మర్చిపోతును నువ్వు వెలుగైతే నీ దగ్గర వెలుగు ఉంటే నువ్వు చీకటి దగ్గర కూడా పోతావు ఇప్పుడు లైట్ లేదు ఒక వెలుగు టార్చ్ చేసుకొని పోతా ఉంటే నీకు వెలుగు కనిపిస్తూ ఉంటే నీకు ఏమి అంతా కనిపిస్తూ ఉంటుంది నువ్వు అక్కడ పోయి ప్రకా వెలుగితే చీకటి అంతా అక్కడ ఏం ఉందో తెలుస్తుంది వాళ్ళ చీకటి పోతే వాళ్ళు ఏ స్థితిలోనూ కూడా మనుషులు ఉంటది అందుకు దేవుడు మనం వెలిగించింది వెలుగులాగా పెట్టింది లోకంలో చీకటి ఎక్కడ ఉంది అక్కడ చీకటి దగ్గర పోవాలా ఈ లోకం చీకటిలో ఉండే పాపంలో ఉండే ఏసుప్రబు వచ్చిందా లేదా వచ్చిండు వెలుగును ధరించుకొచ్చి నా ఏది నన్ను ఎమ్మడించేవాడు చీకటి నడువ నిత్య జీవుపు వెలుగు కలిగి ఉండునన్నాడు అందుకోసమే ఈ లోకానికి వచ్చాయన్నాడు మరి మనం ఎందుకు వచ్చిన ఈ లోకంలోకి అనేకుని వెలిగించడానికి నీలో ఎంత వెలుగు ఉందో అది బలమైన వెలుగు ఆ వెలుగు మనుషులు తాకితే వాడి గుడ్డితనం నుంచి వాడి కంటి పొరలు మొత్తం ఊడిపోతాయి అప్పుడు ప్రభుని చూస్తారు వాళ్ళు అది నిజమైన వెలుగు అది నువ్వు దేవుడు నీలో ఇచ్చిండు ప్రభు మనకిచ్చి నా వెలుగు ఆయన మనలో ఉన్నాడు ఆ వెలుగులాగా ఏసు ప్రభు మనలో ఉన్నాడు చూడండి వాక్యాన్ని ముగిస్తున్నాను కాబట్టి మన హృదయంలో ప్రకాశించిండి ఆయన కనుక కనుక మేము మమ్మల్ని గుచ్చి ప్రకటించుకున్నట్టు లేదు కానీ మళ్ళీ మన గుచ్చి మేము ప్రకటించుకునేది ఏం లేదు ఏ గొప్ప లేదు మనలో ఏ త ఏం లేదు మనం కేవలం ఒక పాత్ర అంతే మనం ఏం లేదు క్రీస్తు ఏసుని గుర్చి ఆయన ప్రభు అని మమ్మల్ని గుచ్చి ఏసు మీ పరిచారకులను ప్రకటిస్తున్నాము మనం పరిచారకులం మనమంతా ఏసు ప్రభుని బట్టి ఆయన పరిచారకులం ఆయన పరిచర్య చేసే వాళ్ళం మనమంతా ఆయన గురించి ప్రకటించాలని మన గురించి చెప్పుకునేది ఏముందంటే ఏం లేదు మన గురించి చెప్పడానికి ఏ గొప్పతనం లేదు మనలో దేనికి పనికిరాని వాళ్ళని మనల్ని ఆయన ఏర్పరచుకోవడం ఆయన అభిషేకించడు మనల్ కాబట్టి ఆయన ప్రభుని మనుషులకు మనం ప్రకటించాలా ఏసు ప్రభు అందరికీ దేవుడు అని ఆ యుగ దేవతన గుడితల నుంచి మనుషులను బడి తీసుకొని రావాలా కాబట్టి అయినను మా బలాధిక్యము మా మూల మీద కాక దేవునిద ఉన్నట్లు మట్టి ఘటంలో నుండి ఈ ఐశ్వర్యం మాకు కలదు మట్టి ఘటం నుండి ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని తయారు చేసి ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి ప్రభు అప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంట చూడండి తన అనుభవం చెప్తున్నాడు ఎటు పోయినను శ్రమపరుచు నన్ను కాదు ఖచ్చితంగా నీకు శ్రమ ఉంటుంది లోకంలో నీవు సేవా జీవితంలో నేను వెళ్తున్నప్పుడు నీకు శ్రమలు ఉంటాయి ఖచ్చితంగా నీకు శ్రమ ఉంటుంది ఎటు పోయినా నీకు శ్రమనే ఒక శ్రమ పోతే ఇంకొక శ్రమ ఒక కష్టం ఇంకొక కష్టం అయినా కానీ నువ్వు దేవుని సేవన విడటానికి వెళ్ళేది ఈ వాక్యం చెప్తుంది ఈ వాక్యం మనకు లేకపోతే మనం భయపడేటోళ్ళమేమో ఈ వాక్యం చెప్తుంది నీకు శ్రమ ఉంటుందని ఎట్టు పోయినా శ్రమ ఉంటుంది అయినా ఇరికింపబడ్డ వాళ్ళం కాము అంటే వాటి నుంచి నువ్వు ఆ శ్రమలో నుంచి నువ్వు బయటకు వస్తావు వాక్యం చెప్తుంది ఏ రీతిగా అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము ను ఎంత అపాయంలో ఉన్నా డేంజర్ జోన్లో ఉన్నా కానీ ఆ టైంకి దేవునికి జ్ఞానం దాని నుంచి నువ్వు ఎట్ట బయటికి రావాలని తర్వాత తరమబడుచున నువ్వు వారం కాము సైతాను వాడు మనను తరుముతూ ఉంటాడు ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా ఉల్టా ఇప్పుడు వాడిని ధరమాల మనం ఇంతకాలం వాడు మనం ధరివిండు ఇప్పుడు మనం ఏం చేయాలి వాడు ఎంట మనం ఎందుకంటే వాడు నేను చూస్తేనే పరిగెత్తిపోవాలా ఇక్కడ నువ్వు ఎడుగుపెట్టిన ఉంటే ప్రాంతంలో వాడు ఉండడానికి వీలేదు వాడు వెళ్ళిపోవలసిందే పడదోయబడిన నువ్వు నశించిపోవడం కాను నువ్వు పడిపోవచ్చు ఏదో బలంతులు ఉండవచ్చు కానీ నువ్వు నశించిపోయేవాడు కాదు నువ్వు లేస్తావు పడ్డవాడు లేవకుండా ఎందుకు పడుతున్నాం మనం సరే సెకండరీ విషయం అది కాబట్టి నువ్వు ఎట్లా పడిపోయినా నువ్వు తిరిగి లేస్తావు శత్రువు ఒక డెబ్బు నేను పడేసిననుకో నువ్వు ఏం చేస్తావు మళ్ళీ తిరిగి లేస్తావు లేసి మళ్ళా నువ్వు ఏం చేయాలి యుద్ధం చేసి వాడిని ఊడగొట్టాలా కాబట్టి యుద్ధంలో పడుతుంటారు లేస్తుంటారు కదా కానీ యుద్ధం పట్టుకు నువ్వు చెయ్యాలా కాబట్టి ఏసు యొక్క జీవము మా శరీర మందు ప్రత్యక్షపరచుకున్నకాయ యేసు యొక్క మరణం అనుభవము మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము ఇవన్నీ మన ప్రభుకు జరిగినాయా లేదా జరుగుతాయి కాబట్టి ఆయన మరణము అనుభవం మరణ మరణానుభవము మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకుపోతుంటే ఏసు ప్రభుకి ఎట్లా జరిగిందో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఆయన ఎందుకరకు మనకు మన మరణించిందో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ పోవచ్చున్నాము ఎలా అనగా యొక్క జీవం కూడా మా మత్స్య శరీరం మందు ప్రత్యక్షపడినట్లు సజీవులుమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగించున్నాము ఏసు ప్రభు కొరకే అంటే దినదినం మనం చనిపోతున్నాం ఏసు ప్రభులో మనం వెళ్తున్నా ఉన్నాం ఇది ఇది చనిపోయే జీవితం ఆత్మలో బ్రతికి శరీరంలో చనిపోవటం ఇదే అంటే మన శరీరం నలగొట్టబడతా ఉంటుంది అన్నట్టు ఈ అనుభవాలు గుండా పౌలు పోయిండు మనం కూడా ఈ అనుభవంలో పోకపోతే నీకు సాక్ష్యం ఉండదు నీరు ఏముంది సాక్ష్యం ఏముంది చెప్పుకోని మనలో చెప్పండి పౌలు తన అనుభవం అంతా చెప్పిండు బైబుల్లో వాళ్ళ అనుభవాలు చెప్పినారు ఎందుకు వాళ్ళు ఆ రీతికి అనుభవించారు కాబట్టి ఈరోజు ఏ ఏం లేకుండా అంత సునాయసంగా ఈజీగా జరగాలంటే కాదది అంటే నువ్వు ఇంకా శరీరంగానే ఉన్నావు ఎవరైనా కావచ్చు నేను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కాబట్టి యుద్ధంలో పోయేవాడికి ఖచ్చితంగా గాయాలు ఇంత ఉంటాయి ఇది వార్ అన్నట్టు ఈ యుద్ధము దేవుడే జరిగిస్తున్నాడు నీ పక్షంగా ఉన్నాడు ఆయన ద మ్యాన్ ఆఫ్ వార్ అని ఒక వాక్యం చేసిన నిర్గమ కాలంలో పదిహేను అధ్యాయం మూడో వచ్చినంలో బైబుల్లో యహోవ యుద్ధ సూర్యుడు అన్న వాక్యం కానీ ఇంగ్లీష్ బైబుల్ ఏమో తెలుసా ద మ్యాన్ ఆఫ్ వార్ అంటే మ్యాన్ అంటే మనిషి కదా అంటే మనిషి యుద్ధం చేస్తుంటే దాని వెనకెవరు ఉన్నారు దేవుడు ఉన్నాడు అర్థం దేవుడు నీలో ఉండి యుద్ధాన్ని జరిగిస్తున్నాడు నువ్వు చేసేది నువ్వు కాదు దేవుని శక్తి యుద్ధం సంసోని గురించి మనం చూస్తాం సంసోను ఒక గాడిద ఎముకతోటి వెయ్యి మందిని చంపిన దిహోవ ఆత్మ బలంగా అతని మీదకి వచ్చిన వాక్యం దేవుని ఆత్మ అంటే శక్తిగా పవర్ కదా దేవుని శక్తి అది అప్పుడప్పుడు వచ్చేది పాత నిమిన ప్రవక్తల్లో ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు పోయి చెప్పేవాళ్ళు కొత్తనే ఉంది అట్లా ఎప్పుడు నువ్వు ఆత్మ పూర్ణి ఉండమన్నాడు అంటే ఎప్పుడు నువ్వు ఆత్మలోనే ఉండాలా పవర్లో ఎప్పుడు అది ఎప్పుడు అది అల్టిమేట్ అది పోతానే ఉండాలన్నట్టు అంత పవర్ఫుల్గా దేవుడు మనం తయారు చేసాడు కానీ ఆ పవర్ ఎప్పుడు కూడా మనం వాడుకోలే నేనైతే వాడుకోలే ఒకవేళ బహుశా మీరు వాడుకున్నారేమో చూడండి ఎంత పవర్ ఉందనేది నేను చూసిన నేను ఒక ప్రాంతంలో అంత శక్తి దేవుడు మనకి ఇచ్చిండు ఆ అని అనిపించింది అంటే ఇంతకాలం మనం వేస్ట్ చేసుకున్నం అభిషేకం అంతా కాబట్టి చూడండి ఈ వాక్యాన్ని ముగిస్తున్నా సంసోను చాలా ఈ వాక్యాన్ని కంప్లైంట్ చేస్తా కాబట్టి కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమై ఉన్నది కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరించలాగిన సమస్తవని మీ కొరకై ఉన్నవి దేవుడు పెట్టడం మన కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ప్రతి ఒక్కరూ దేవుని స్థుతించాలా గణపరచారని సంసోను ఆయన అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది ఆయన చంపినప్పుడు ఏం జరిగింది తర్వాత నేను చదివిన కింద అయితే ఆయనకు భయంకరమైన దప్పికేసింది ఆయనకి ఆ యుద్ధంలో ఆయనకి దాహం అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన చేసే ప్రవ్వా ఈ దాహంతో నేను ఆ ఫిలిసి దగ్గర పోయి నేను వాళ్ళ దగ్గర తీసుకోవాలా నేను చచ్చిపోవాలన్నా ఇంత గొప్ప రక్షణ ఇంత యుద్ధం చేయించున్నా నా చేత ఇప్పుడు నేను నశించిపోవాల చచ్చిపోవాలన్నా ప్రవ్వ నాకు దప్పిక చేత దేవుడు ఒక గోతిని చీలుస్తాడు ఒక గోతిని చీలిస్తే అందులోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి పైకి ఆ నీళ్లు తాగితే అతను ప్రాణం తెప్పరంది చూడండి ఆయన అడుగు అడుగునా నీకు ఆదరణ నీకు ఉంటాడు నీకు దప్పిక తీరిస్తూ ఉంటాడు నువ్వు కష్టాల్లో ఉన్నా సమస్యలు ఏదోనా కానీ ఏ దేవుడు ఏదో రీతిగా నీకు మార్గం చూపిస్తూ ఉంటాడు నువ్వు అధైర్యపడొద్దు భయపడద్దు విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళిపోవాలి మనం అన్న తెలియకుండా మన యుద్ధంలోకి వచ్చినాం ఆల్రెడీ సెంట్రల్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇటు వెనకపోలేం ముందుకు పోలేం ముందుకే పోవాలి వెనక పోవడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు అందరం యుద్ధంలో ఉన్నాము యుద్ధంలో మనం ముందుకెళ్ళి ఒక అననీలాగా తయారయ్యి మనం అనేక అననీయులు తయారు చేసి ఈ లోకం పడిన గుడ్డితం నుంచి మనం వాళ్ళని బయట తీసుకురావాలి మతపరమైన మత్తుల నుంచి వాళ్ళు సత్యమైన మార్గం ఇదని చూపించాలని ప్రార్థన ద్వారా కాబట్టి దేవుడు అలాంటి శక్తి అలాంటి పవర్ దేవుడు మనకి ఇచ్చాడు అది మనం కొనసాగించి ఆత్మలో మనం సంపూర్ణంగా ఎదిగి ఒక అననీయలాగా మన ప్రాంతాన్ని మనము ప్రభులోకి నడిపించాల నువ్వు అడుగుబెట్టిన ప్రాంతంలో సైతం శక్తి ఉండడానికి వీలే ఒక ప్రాంతానికి నేను పోతున్నా మొన్న మన లాస్ట్ వీక్ ఆ ఊరి పేరు రేణమాల ఆ ప్రాంతంలో పోతా ఉంటే చాలా భయంకరమైన దురాత్మ సమూహం ఉందని ఈ పాశాల యొక్క బలానికి మా ప్రాంతానికి ఎవరో మంత్రాలు వేస్తున్నారు అమాస రోజే ప్రార్థన చేయాలి బ్రదర్ అమాసి రోజే పెట్టాలి ఎందుకు బ్రదర్ అంటే లేదు బ్రదా రామస్తు ప్రార్థన చేస్తే అవి మొత్తం వెళ్ళిపోతే మా గ్రామం మంచిగా ఉండదు అని చెప్పని చెప్తుండడ నేనేం చెప్పిన తె ఈ వాక్యం చూపించిన చూడు ఈ అనన్య ప్రార్థన పరుడైనా ఈ ప్రార్థన ద్వారా ధమస్సుకు పట్టడం అంతా కాపాడుకున్నాడు ఏ దురాత్మను అడుగు పెట్టలేకపోయినాయి అక్కడ ఒకవేళ అడుగు ఆ వ్యక్తి మారిన ఎంత గొప్ప సేవకుడు అయినా అని అలాంటి అనన్యలాగా ప్రార్థన పరుడు లాగా నీకెందుకు ఆ భయం ఉంటుంది సేవకులు ఈ రీతిగా భయపడతారు ఈ రోజు మనం ఎట్లుందో మనం ఏ రిత్తుకున్నాము కాబట్టి ఆయన రాకడ తొరగ ఉంది కాబట్టి మనం సిద్ధపడి అనేకులు మనం సిద్ధపరచాలా అలాంటి కృపలో మనం ప్రభు నడిపించాలా ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు ఆ బండి మీద కూర్చొని ప్రార్థన చేసుకు చాలా దూరం అది చీకటి చింగల్ రోడ్డు ఉంది అవన్నీ దాటుకుంటూ పోవాలా చాలా ఊర్లు అయితే ప్రార్థన చేస్తా ఉన్నా ప్రవ్వ ఆ ప్రాంతం ఎట్లుందో ప్రవ్వ మేమైతే వెళ్తాము ఆ రోజు ఉపాస ప్రార్థన చెప్పారు ఫ్రైడే రోజు ప్రార్థన చేస్తు భాషల్లో ప్రార్థన చేసుకుంటా పోతున్నా భాషల్లో ప్రార్థన చేసుకుంటా ఉంటే భయంకరమైన ఆ దురాత్మలు అవి బట్టి ఆవరిస్తూ భయంకరంగా నేను ప్రార్థన చేస్తుంటే దయ్యాలతో యుద్ధం చేస్తున్నా భాషల్లో ప్రార్థన చేస్తున్నా కనిపిస్తున్నాయి వాటి ఆ ప్రార్థనలు పోతేనే ఉన్నా బండి నడిపించుకుంటూ ఆయన మీద ఒక చెయ్యి ఆయన మీద పెట్టి ఆ ప్రాంతానికి పోయిన తర్వాత మొత్తం నార్మల్ అయిపోయింది తర్వాత మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నాం ఆ చర్చికి పోయిన తర్వాత ఇంకా భయంకరమైన ఆ రోజంతా ఆ నైట్ మొత్తం అది ఉండే చివరికి మొత్తానికి అక్క ఆ కొంతసేపటికి మొత్తం వాతావరణం అంతా నిర్మానస్యం అప్పుడు నాకు అనిపించింది దేవుని శక్తి ఎంత పవర్ ఎలాంటి అభిషేకం దేవుడు ఇచ్చాడు మనకి కానీ ఇంతకాలం మనం వాడుకోలేదే ఎంత పవర్ఫుల్ అభిషేకం దేవుడు మనకు అందరికి ఇచ్చింది అగ్ని దేవుని అగ్ని ఎట్లా బయలుదేరుతుందంటే ఆ దురాత్మలు భరించలేక వెళ్ళిపోయినాయి అక్కడి నుంచి తర్వాత ఇంకొక ప్రాంతానికి వచ్చినాం ఒక ఒక యవనస్తురాలు ఆమె అన్నిరాలు ప్రభుని తెలుసుకుంది ఆమె ప్రార్థన చేసుకుంటే దయ్యాలు చమ్మె పడి ఎత్తు అంట అక్కడ పోయినా ప్రార్థన చేసినాం ఒక హాఫ్ డే రోజు టైం స్పెండ్ చేసినాం అక్కడ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసినాం అక్కడ అక్కడ పోతే ఆ దయ్యాలు మొత్తం వెళ్ళిపోయినాయి అనిపోయింది అనిపిస్తాడు అయి తర్వాత ఆమె పడిపోయింది తర్వాత దేవుడు ఆమె ఇప్పుడు మా తర్వాత ఒక నెక్స్ట్ డే రోజు ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసి మాట్లాడితే చాలా బాగా మంచిగా ప్రార్థన చేసుకుని సంతోషం నిద్ర పట్ట తెలియదంటారు ఎత్తురిపోట అంత భయంకరంగా పీడిస్తారు దురాత్మలు వాళ్ళ ఎంతోమంది వాళ్ళ పూర్వీకులు చనిపోయినారు వాళ్ళ తల్లిదండ్రు ఇద్దరు చనిపోయినారు కుటుంబంలో ఇంత భయంకరమైన పరిస్థితి కాబట్టివన్నీ ఎందుకు దేవుడు మనకు అవి మనకు బయలుపరుస్తున్నప్పుడు ఎప్పుడో బయలుపరిచిన దేవుడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా యుద్ధం నేర్చుకున్నాం మనం అంతా ఇంకా నేర్చుకోవాలి మన కాబట్టి మనం ఏం చేయాల ముందుకు వెళ్ళాలా ఈ ఉదయం మనం సమరేయకపోవాలా సమర నుంచి బూది గంతులకు వెళ్ళాలా ఆయన రాజ్యాన్ని మనం స్థాపించాలా దేవుని రాజ్యాన్ని స్థాపించాలా నువ్వు అడుగు దేవుని రాజ్యాన్ని స్థాపింపబడాలా సైతం రాజ్యం కూలగొట్టాలా వాటిని ధ్వంసం చేసి దేవుని బిడ్డని బయట రావాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రించాలి ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపమైన సర్వోన్నతుడ నీకు ఎంతో వందాలేసయ్య నా ప్రవ్వ అననీయ ప్రభ ఎంత ప్రార్థన పరుడో ప్రవ్వ మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారనైనా అంత ప్రార్థన నేనైతే చేస్తాను ప్రవ్వ కాబట్టి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారనైనా మీ యొక్క ప్రార్థన పరులాగా ఉండాలా ప్రార్థన ద్వారా సౌలు పౌలుగా మారింది ప్రభ గొప్ప పరిచయ చేసి మా ప్రార్థన జీవితంలో కూడా అనేకమైన పౌలు రావాలా ప్రభ అయినా అలాంటి ప్రార్థన పరులుగా మేము ఉండాలా ప్రవ్వ యుగ దేవత మనుషులకు గుడితనం కలిగేసింది ప్రవ్వ ఆ గుడితం నుంచి మేము వాళ్ళకి విడుదల కల్పించాల సువార్త వలన కాబట్టి మీ సువార్త ప్రకటించాల ప్రపంచం మీరు ఎక్కడ నడిపిస్తే అక్కడ పోవడం మేము సిద్ధంగా ఉన్నాం ప్రవ్వా కాబట్టినైనా మేము రెడీగా యుద్ధం చేయటానికి యుద్ధాలు పాత ఎన్నో యుద్ధాలు చేసిన ప్రవ్వా యుద్ధాలు మీరు చేయించినారు కాబట్టి ఇప్పుడు మేము చేసేది ఆత్మ సంబంధమైన యుద్ధం అది కంటికి కనిపించని యుద్ధం ప్రవ్వా ఆత్మీయ ప్రపంచం కాబట్టినైనా ఈ లోకంలో అది తెలియని స్థితిలో ఉన్న మనుషులు ఆచారబద్ధంగా ప్రార్థన చేసుకొని ఆదివారం వాకి మీరు స్థితిలో ఉన్నారు ప్రవ్వ వాళ్ళకి మేము యుద్ధం నేర్పించాలా ఆత్మీయ ప్రపంచంలో తీసుకొని రావాలా క్రోనసుల నుంచి ప్రవ్వా కైరస్సులకు మేము వాళ్ళని నడిపించాలా ప్రవ్వ అలాంటి సేవా జీవితంలో నడిపించాలి ఆ స్థితికి మిమ్మల్ని తీసుకొని రావాలా ప్రభావ అందుకొరకు మమ్మల్ని ఈ లోకంలో మీరు తీసుకొచ్చినారు అందుకే మీరు మమ్మల్ని అందరినీ ఆ అభిషేకం అది ప్రవ్వా మేము దాన్ని కొనసాగించుకొని ఇంకా ప్రజ్వలించాలా ప్రవ్వ అది ఇంకా అగ్ని జ్వాల వల్ల ప్రజ్వలింపాల ప్రవ అనేక జీవితాలలో మార్చి అలాంటి వెలుగు మేము ప్రకటించి అనేకుల నుంచి అలాంటి శివలు నడిపించండి ఈ ఆరాధన పాల్గొనే మీరు అభిషేకించి బలపరిచినారు అభిషేకాన్ని ప్రభాలు వాడుకొని ముందు ముందుకెళ్ళి మీ రాజ్యాన్ని స్థాపించాలా సైతం శక్తులు కూలగొట్టాలా అలాంటి బలమైన మీ ఆత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రించి మమ్మల్ని అందరిని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించిన మన ప్రవ్వైన ఏసు కృప సమాధానం నడిపింపు మనకందరికీ ఈ గ్రూపులో ఏ కుటుంబాలకైతే మనం ప్రార్థించడము ఆ కుటుంబాలందరికీ ఈ లోకంలో ఉన్న ప్రతి దేవుని సేవకుల దేవుని బిడ్డలకు అందరికీ సకల పరిశుద్ధులకు అందరికీ సదాకాలం తోడైండు కాక ఆమెన్స్ బ్రదర్స్ సిస్టర్స్ ప్రైస్ లార్డ్ సిస్టర్ ఓన్లీ ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్